సోదరం రజా పర్షుదుడా గొప్పదేవ తండ్రి ఏసు ప్రభ ఈ అవకాశం మాకు ఇచ్చిన నీకు వందనాలు ఇసు ప్రభ తండ్రి ఏసార్థన మీరు ఆలకించండి ప్రార్థనకు మీరు జవాబుదా ఇచ్చేయండి ఏసు ప్రభ నీకెంతో వందనాలైనా ప్రభా భయంకరమైన దినాలలో ఉన్న మిస్సు ప్రభ మీరు మాకు తోడుగా ఉండండి నీకెంతో వందనాలు ఇసు ఆ దేశాన్ని లోకాన్ని మీరు కాపాడండి రక్షించుకోండి ఇస్తాయా దేవా మీ రక్త ప్రోక్షణ ప్రభ ప్రతి దయచేయండి ప్రభా ఎంతమంది అయితే ఉన్నారు యేసు ప్రభా అందరినీ ముట్టండి స్వస్థపరచండి దేవా అందరి ఆత్మరక్షణను మీరు దయచండి తండ్రి నేను ఎసు ప్రభ ఇక్కడ మీరు పాటల దారా మహిం పొందండి ఏసు ప్రభావ నీ పరిశుద్ధమైన బల్లుంది ఎసు మేము యోగ్యంగా పాలు పొందాలా ఏసు ప్రభా నీ పరిశుద్ధమైన జీవితం మా దయచేయండి ఏసు ప్రభా నీకు ఎంతో వందనాలనైనా మిమ్మల్ని శుద్ధించని గనపరచనికొచ్చినాం ఎస్సు ప్రభా మా శుద్ధల మీద ఆస్తిని ఖండేసు ప్రభా ఇక్కడ ప్రత్యే ప్రతి ఒక్క మీ ప్రభా మీరు జవాబిస్తున్నారు ఎస్సయా నీకు వందనాలు ఎస్ ప్రభా తండ్రియా వాక్యం ధర మాత్రం మాట్లాడండి ప్రభా ఇంకా రణంబిడ్డలను గాలమేసి లక్కరండి ప్రతి అడ్డం కానీ మీకు కొట్టివేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ శ్రీకృష్ణ స్వామి కృష్ణ అని తండ్రి ఏ సునా మమే మధురం ఏ సయ్య సన్నిధినే మరువజాలను జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువజాలను జీవిత ఆనందించేదా ఏ ఆరాధించేదా జీవిత ఆనందించేదా ఏ జుంటతేనే దారల కన్నా ఏసునామే మధురం ఏసయ సన్నిధినే మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏసునామే మధురం ఏసయ సన్నిధినే మరువ ఏ నామమే నామే బహుపూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి ఏ సయ్య నామే నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసేనే నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏసునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జుంటతేనే దారల కన్నా ఏసునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ ఏ నామమే నామే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నను దాచి ఏ సయ్య బలమైన దుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే నన్నెంతగానో కరుణించి కణాలతో ఉత్తేజింపజేసనే జుంటే నిల కన్నా ఏసు నామే మధురం ఏసై అసన్నిధినే మరువ జాలను జుంటతే నిల మధురం ఏ సై అసన్నిధినే ఏసయ్య నామే పరిమలా తైలము నాలో నివసించే సువాసన గనను మార్చి ఏసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగానను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే నన్నెంతగానో ప్రేమించి విజయ జయోత్సవాలతో ఊరేగింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్యను దారల మే మధురం ఏ సయ్య సన్నిధినే మరువ జాలను ఆనందించేదా ఏ ఆరాధించేదా జీవిత ఆనందించేదా ఏ ఆరాధించేదా జుంట దారల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువ జుంటతేనే దారల కన్నా మధురం థ్యాంక్ యూ అప్పన్ను ప్రభు బలలో పాల్పొందాం బ్రదర్ అందరం ఓకేనా ఎవరి స్థలాలలో వాళ్ళు రొట్టె పట్టుకొని సిద్ధంగా ఉండండి కొత్త సో వార్త ఆరవ అధ్యాయంలో నుంచి ఒక చిన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను దాని ప్రకారంగా మనం బల్లం చేర్చుకుందాం ప్రార్థన చేస్తాం వర్షదురవకు తండ్రి మీకు వందాలనైనా ప్రభావ ఈ ఉదయ కాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వణనాలు ముఖ్యంగా ప్రభ్వా ఇంతవరకు మిమ్మల్ని స్థితించలాగానే మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందలు ప్రభావ ప్రార్థించినాం ప్రభావ మీ యొక్క శరీరత్నంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థించినాం అనేక ఇందులో పాల్పొందలేని స్థితిలో ఉంటుండగా ప్రభావ మీరు మాకు ప్రేరేపణ దయచేసినందుకు మీకు వందాలు మీరు అక్కడ పరింతరం ఇందులో పాల్పొందమన్నారు కాబట్టి ఇది ఒక ఆగ్లాగా మేము తీసుకొని పాటిస్తున్నాం ప్రవ్వ మీరే మాకు సహజం నడిపించమని ప్రార్థిస్తున్నాం తప్పులతోని మాటతోని క్రియలతో చేసిన ప్రతి పాపములను క్షమించండి అందరూ పరిశుద్ధంగా ఇందులో పాల్పొందే యోగ్యతని భాగ్యంత ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం ఒక ప్రవ్వ ఈ యొక్క తనుమని శరీరంలో ఉన్న తనుమని మీ యొక్క శరీరానికి సాదృశంగా ఉన్న మమ్మల్ని అందరినీ అందులో ఒక భాగంగా మార్చడం అని ప్రార్థిస్తున్నాం సమస్త పాపములను అడిగే శక్తి సైతాన్ని చీకట్ల మీద విజయం కలిగించే శక్తి ఉంది ప్రభా పాపం నశించుకొని పరిశుద్ధంగా రోహంగా మీ పక్షంగా జీవించే శక్తి అందులో ఉంది ప్రభావ అటువంటి శక్తిలో మేము పాల్పొందగా మీ నడిమి మాకు అందరూ తన మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి ప్రార్థనా పూర్వకంగా పాపలు పాపం లేకుండా పరిశుద్ధంగా అందులో పాల్పొందా పాపాలు ఉంటే క్షమించి మనం అడుగుదాము ఒక పాపం చేయకుండా జాగ్రత్తగా జీవిస్తే దేవునికి వనాలు అర్పించుకుందాం థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు వందనాలు తండ్రి అత్యస వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ వర్షంలో వారు భోజనం చేసిండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చాను మీరు తీసుకొని తినడని ఇది నా శరీరం అని పరుషుతర తండ్రి మీకు వందాలనైనా మేము ఇంకనో పాపలమై ఉండగా మా కొరికి ఈ లోకంలోకి వచ్చి మా బదుగా మీరు ఆ యొక్క శ్రీలో మరణించి మాకు కల్పించినారు పాపం నుంచి శాపం కల్పించి పరుషుద్ధంగా జీవించేలాగానే మీ బిడలగా స్వీకరించినారు దాన్ని మీకు ఎంతో వర్ణాలు పోప మేము మీ శరీరంలో పాల్పొద్దునగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మా అందరికీ అనుగ్రహించండి ఏ శ్రీ క్రీస్తు పరుషుధర్ నామ ప్రార్థిస్తున్నాం చదువుపై రొట్టెను నేనయ్యా విరువు ఏ సయ్యా నీచేతిలో రొట్టెను నయ్యా విరువు ఏ సయ్యా విరువు ఏ సయ్యా ఆశీర్వదించు ఏ సయ్యా Virubhoye Sayyaya, Ashirvadinchuye Sayyaya, Niche tilo rattenunenaya, Virubhoye Sayyaya. తండ్రి తిను పిలి ఆశా మార్చి పిలిచి అబ్రామ ఆశీర్వాద మార్చిలో నైయ మరియు ఆయన పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరు త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం దీనిలోనే తీసుకున్నట్లు జ్ఞాపకం చేసుకోమని ఏ శ్రీక్రీస్తు ప్రభుత్వం పరశుతర బాగు దేవా మీకు వనాలైన రక్తంలో పాల్పొంది వివేకం మాకు ఇచ్చినందుకు మీకు వందాలు ప్రవ్వ ఆ యొక్క కల్వరిసల్లో ప్రవ్వ మీ ప్రతి రక్తపు మా కొడుకు కార్చబడిందని మేము నమ్ముతున్నాం అందులో సమస్త పాపం కడిగే శక్తి ఉంది రోబుల నుంచి మాకు స్వస్థత కలిగించే శక్తి ఉంది ప్రభుత్వ రక్తాలు మేము పాల్పోతుండగా మీ యొక్క నడిపి మాకు అందరికీ అనుగ్రహించమని ఏ శుక్రీస్తున్నామని తండ్రి ఐ మీన్ పాత్ర కాస్త సివలో కై కాను ఏర శిల్వలో కై కాచును ఏరక్తము శిలనైన నన్ను మార్చిను ఏరక్తము ను మాచను ఏరమో ఏరతమో ప్రభు ఏర ఏర ప్రభు ఏ సుర అమూల్యమరే సురతము అమూల్యమైన సలో కార మీకు వంద ప్రభావ మీ కష్ట రత్నాలు యోగ్య పాల్పొంది యోగ్యత మాకు అనుగ్రహించింది మీకు ఎంతో వందనాలు ప్రభావ అవుతలు త్వరగా వారికి సహాయపడమని ప్రార్థిస్తాం అందరిందరు పాల్పొందుగానే సహాయపడమని ప్రార్థిస్తాం బాప్తే సంపద వారికి త్వరగా బాప్ సంపొంది మీ కొరకు సిద్ధపడాలి ఎందుకంటే మీరు అక్కడ బహు తోరి త్వరలో ఉంది ఆయన అందరం సిద్ధం వల్ల మీరు జీవించాలటువంటి భాగ్యాన్ని మాకు అందానికి అనుగ్రహించమని ఏ శుక్రీస్తు పరశుధత్వం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థన చేశాం పరశుధర బాగు దేవా మీకు వందాలనైనా మీ యొక్క శరీరరక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యని మీరు మాకు ఇచ్చినారు మేము ఎందు మేము పరిశుద్ధంగా జీవించాలా పాపం నశయించుకోవాలో ప్రవ్వ ఈ లోకాశాలను నశయించుకోవాలో ఈ లోకంతో మాకు ఏ పని లేదు లోకంలో మీరు మాకు ఒక పని అప్పగించారు కాబట్టి పని మేము ముగించుకోవాలా ఆ పని నిమిత్తం ఈ లోకాలను మిమ్మల్ని పెట్టినారు నేను ఆ పని అయిపోయిన వాళ్ళని ఈ లోకల నుంచి మీరు అది వైరస్ ద్వారా కావచ్చు ఇంకేదైనా నా ద్వారా కావచ్చు కానీ అదొక మీ యొక్క పరిలోకానికి ఒక మార్గం లాగా మీరు మార్చుకు మార్చ వాడుకున్నారు నేను దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ఈ మధ్యాహ్న కాలం పర్వ ప్రకటన గ్రంథంలోని ఆ ఆరవ అధ్యాయం మేము ధ్యానిస్తున్నాం నేను మీ తప్ప మాకు ఎవరవి చూపించలేరు మీరే తండ్రి మీ యొక్క ద్వారా అనుగ్రహించి నడిపించండి పై మార్గంగా నిలబెట్టుకోమని ఏ సుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ప్రకటన గ్రంథం చూడకముందు ఒక చిన్న వాక్యం చూపిద్దాం అనుకున్న వేరే ఉదయకాలము చూస్తుంటే నాకు అది ఎంతో ప్రేరేపణ ఎంతో ధైర్యంగా మనకి ఆ యొక్క వాక్యాన్ని బలపరిచరీ కనిపించింది నాకు రెండవ గ్రంథంలో ఒక వాక్యం ఉంది రెండవ రాచుల గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క పద్నాలుగవ వచనంలో శునమి శున శునమిరాలు ఒక స్త్రీ అక్కడ మనకు కనిపిస్తుంటుంది ఎంతో మంచి స్త్రీ ఎంత మంచి సాక్ష్యం పొందుకున్న స్త్రీ బైబుల్ అంతట్లో కాబట్టి ఆ అయితే తనకి ఒక కుమారుడు పుట్టడం మనం చూస్తూ ఉంటాం ఎంతో కాలంగా గొడ్రాలుగా ఉంది కానీ ప్రవక్త తన నోటి నుంచి వచ్చిన మాట స్వీకరించింది కాబట్టి ఆమెకు ఒక కుమారుడు పుట్టినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటాం అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ బాబు ఒకరోజు బహుశా వాడి పుట్టినరోజు మళ్ళీ ఏందో మనకు తెలియదు అది వాడి తలకై విపరీతమైన నొప్పి రావడం స్టార్ట్ చే అక్కడ అవుతుంది అయితే ఆ నొప్పి తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలుసు కొంచెం కిందికి వెళ్తే మనం చూస్తాం అక్కడ మన పదిహేడవ వచనంలో ఏం చూస్తామంటే ఆ స్త్రీ పదిహేడవ వచనంలో పిమట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి తనతో చెప్పిన కాలంన కుమారుని కనె ఈ విషయం నేను అనేక పర్యాలు ధ్యానించిన బైబుల్ అంతటా ఎంతోమంది గుడ్రాలు కనిపిస్తూ ఉంటారు గుడ్రాలంటే సరే డాక్టర్లు డిక్లేర్ చేయడం వేరే అది దేవుని దృష్టిలో వేరే కానీ కానీ ఆయనకి సమస్తం సాధ్యము అది ఆ కాలమే కానీ ఈ కాలమే కానీ అనేది మనం అర్థం చేసుకోవాలా కేవలము దేవుడు తన బిడ్డల ద్వారా తన ప్రవక్తల ద్వారా ఈ యొక్క వాక్యాలు బయలుపరుస్తా ఉన్నాడు మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా మనం ఎటువంటి ప్రవక్తలను కాము కానీ దేవుడు మనకి ఆ ప్రవచన వరాన్ని అనుగ్రహించండి అంటే ప్రవచనాలు అర్థం చేసుకునే వరాన్ని మనకు అనుగ్రహించండి ఎందుకంటే పురందెలు రాసిన పత్రికలో మనం అనేక పర్యాలు దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం కృపవరాల్ని ఆసక్తితో ఆపేక్షించమన్నారు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడాలా దాని అన్ని వరాలు ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆయన ఇస్తా అన్నాడు వాటిని ఆసక్తితో ఆపేక్షించాల మరి విశేషంగా ప్రవచన వరం అన్నాడు కాబట్టి మనకు ఆ వరం ఇచ్చిన నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను లేకుంటే బైబిల్లోని ఏ ప్రవచనం అర్థం కాదు తర్వాత ప్రవచనాలు మన కాలంలో బయల్పరచబడ్డప్పుడు ఇది ప్రభు వల్ల కలిగిందా లేదా ఇది వాక్యంలో ఉందా లేదా అని పరిశీలించుకుంటే ఆత్మీయ నడిపింపు మనకు అనుగ్రహించిండు కాబట్టి ఒక విషయం బాగా అర్థం చేసుకోండి పోయిన వరంగ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిన ఎంతమందికి అది గుర్తుందో లేదో కానీ ఆ యొక్క తన కుమారుని గురించి ఏసు దగ్గరికి వచ్చిండు బహుధనికుడు గొప్పవాడు ఆయన దగ్గర ఎంతోమంది సైన్యం ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు కానీ తన కుమారుడు రోగ్రస్తుడుగా ఉన్నాడు చాలా ఉన్నాడు అన్న విషయాన్ని కానీ ఏసుప్రు దగ్గరకు వచ్చాడు వచ్చి నా బా నా కుమారుడు అస్వస్థగా ఉన్నాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే పర్లేదు నేను వస్తాను అంటాడు ఏసుప్రాబు నేను వచ్చి మీ బాబు బాగు చేస్తానంటే నువ్వు నువ్వు అంత దూరం రాన లేదు అంటాడు ఎందుకంటే నేను నేను చాలా గొప్పని నేను రమ్మంటే రా అంటే వస్తారు పొమ్మంటే పొమ్మంటే పోతారు మనుషులు అంత గొప్పవాణ్ణి కానీ నీలాంటి వాడు మా ఇంటికి రావడము నాకంత యోగ్యత లేదు నేను బాగు చిన్నవాణ్ణి కానీ నువ్వు కేవలము ఒక మాట సెలవిస్తే చాలు నా బాబు స్వస్థత పొందుతాడన్నాడు కాబట్టి విషయం మనము ఎన్నిసార్లు నేను చాలాసార్లు జ్ఞాపకం చేసినా కానీ జ్ఞాపకం ఉందో తెలియదు కానీ అది స్వీకర్ అది బయలుదేరినప్పుడు ఆ వాక్యాన్ని మీరు దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఈ దినము మీ జీవితాలలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి అది దేవుని బిడలు సువార్తని ప్రకటించినప్పుడు వారి నోట్ల నుంచి వచ్చే మాట అది దాని పని నిర్వర్తించుకొని అది దేవుని సన్నిధికి తిరిగి వెళ్తుంది వాక్యం మీకు తెలుసు వర్షము పైన నుంచి క్రింద కుమరించబడ్డప్పుడు దాని పని నిర్వర్తిస్తుంది భూమిని తడవడము చెట్లని మొలిపించడము విత్తనాలని నాటించినప్పుడు విత్తనాలలో మొలకలెత్తడము ప్రతిదీ దాని పని అవి ముగించుకొని మళ్ళా ఆవిర వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని అది వాక్యం నీటి విధానం అదే రీతిగా దేవుని వాక్యం కూడా అంతే మన కాలానికి వచ్చి అది ఈ లోకంలో నెరవేరాల్సిందే అది అక్కడ వాపసి పోతే దానికి అర్థం లేదు దేవుని వాక్యము ప్రవక్త నోటి ద్వారా బయటకు వచ్చినాక అది నెరవేరాల్సిందే అయితే యశు ప్రభు ఆ శతాబ్ధిపతిని పట్టుకొని అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలలో నీ వంటి విశ్వాసం నేను ఇంతవరకు ఎవ్వరి చూడలేదు అంటున్నాడు ఒక అన్యు పట్టుకొని అంటున్నాడు ఒక రోమియుడైన ఆ యొక్క శతాధిపతితో అంటున్నాడు నీ లాంటి విశ్వాసము నేను మూడు వేల సంవత్సరాల్లో ఎవరిలో చూడలే నా సొంత ప్రజలలో చూడలే చెప్పండి అటువంటి విశ్వాసము అంటే ఆయనకి ఎట్లా అర్థమై చాలా ఏమనుకుంటారంటే ఏ వచ్చి తల మీద చేయబెడతనే బాగుంటుంది మా వచ్చి ప్రార్థన చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఈయన మాట సెలవిస్తే నీ నోట్లకి వెళ్ళి వచ్చే అప్పుడు నాకు సీక్రెట్ అర్థమైపోయింది ఈ సంవత్సరం దేవుడు ఎందుకు అద్భుతాలు జీవిస్తాను మన ద్వారా నాకు అప్పటికే అర్థమైపోయింది లాస్ట్ లాస్ట్ వీకే నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నేను అనుమానించకుండా దాన్ని ఉచ్చరించినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలుగురుతాయి ఎందుకంటే నేను లాస్ట్ రెండు వారాల నుంచి నేను చూస్తున్నా అమలు పరుచుకొని నా నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నేను అనుమానించకుండా అవిశ్వాసం పెట్టకుండా తప్పక ఇది నెరవేరుతుంది ఎందుకంటే ఇక్కడ వాగ్దానం ఉంది నువ్వు అడిగినట్లే మీ కుమారుడు స్వస్థత పొందును గాక అని ఆయన మాట ఉచ్చరించి అయితే ఈ అధిపతి ఇంటికి వచ్చేసినాక మీ బాబు మంచిగా అయిపోయిండు అన్నప్పుడు ఏ టైంకి మంచిగా అయిండు అంటే ఫలాని టైంకి అప్పుడు ఆ అశతాధిపతికి తెలుసు ఆ టైంలో ఎగ్జాక్ట్లీ నేనే శ్రోతను మాట్లాడుతున్నా అయితే నాకు దేవుడు పోయిన వారం ఈ విషయాలు బయలుపరిచింది ఏంటంటే నేను ఆయన చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని రెగ్యులర్ ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ సంవత్సరంలో నాకు ఇస్తాను అది అది ఎట్లా అది చూపించింది అని నేను ఎట్లా పొందుకోలే ప్రభావం సూచన ఏంటంటే ఈ వాక్యం ద్వారా ఏసు రావు నోట్ల నుంచి వచ్చింది కానీ ముట్టనే లేదు చేయిబెట్టలేదు ఇంటికి పోయి ప్రార్థన చేయనే లేదు జస్ట్ ఆ నోట్ల నుంచి వచ్చిన మాట క్షణాలలో ఇంకా అధిపతి ఇంటికి కూడా పోలేదు వాక్యం ముందుగానే వెళ్ళిపోయింది మన ప్రభు నోట్ల నుంచి వచ్చిన వాక్యం ముందుగానే వెళ్ళిపోయి ఆ బాబుని ముట్టి స్వస్థపరిచింది నాకు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే వరంగల్ ఉన్న పేషెంట్ లస్ లో పోయి ఆ మాట స్వస్థత పొందాల్సి ఇవ్వాల్సిందే నేను కరెక్ట్ గా అది ప్రాక్టీస్ చేసిన అదే రీతిగా నెల్లూరులో ఒక పా ఒక కోవిడ్ పేషెంట్ గట్లనే ప్రార్థన చేసిన అట్లా ఎంతమందికి ఎగ్జాక్ట్లీ ఆ టైమింగ్ లో ప్రార్థన చేసిన ప్రభావ ఈ వాక్యం ప్రకారంగా నెరవేరాలి కాబట్టి ఇప్పుడు నెరవేరిందని నమ్ముతున్నాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరం చేస్తుంటాడు అప్పుడు నేను అనుకున్నా ఇన్ని ఎన్ని మనం ఎందుకు ప్రాక్టీస్ చేయలే అప్పుడు బయలుపరచలేదా ఖచ్చితంగా రెండు ఇరవై సంవత్సరాల దేవుడు అప్పుడు మనం ప్రాక్టీస్ చేయలే ఇప్పుడు ఈ టైంకి దాన్ని తిరిగి మనకు అనుగ్రహించిందంటే చూడండి ఇరవై సంవత్సరాల తర్వాత అది వాపస్ వచ్చింది మనకి ఇప్పుడు దాన్ని మనం విడిచిపెట్టుకుంటాం మటుకుని మనం పోగొట్టుకుంటాం ప్రతి అవయవంతోనే నేనైతే మాట్లాడుతున్నా ఉదయం బాగలేదు నాకు తెల్లవారు నిద్రంచి లేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ పన్నెండు గంటల వరకు నాకు బాగలేదు కానీ నేను తరచుగా ఆ ఏ అవయవంలో నాకు సమస్య ఉందో దాంతో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఏ సుకరిస్తున్నావన్నా నువ్వు స్వస్సత పొందాల్సిందే దాన్ని నా శరీరంలో విడిచిపెట్టాలి ఎక్కడ నా భార్యలో ఎక్కడ బ్యాక్టీరియా ఉంది ఎక్కడ వైరసెస్ ఉన్నాయో వాటి అన్ని నువ్వు కరిగిపోవాల్సిందే నీళ్ళలాగా మారి నా వెళ్ళిపోవాల్సిందే ఏ సుక్రీస్తు అటువంటి గొప్ప నామాన్ని మన ప్రభు మనకి ఇచ్చిండు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయి తీసుకోపోలేదాన్ని అక్కడికి ఎందుకంటే ఆ నామం అంటే రక్షణ ఆ నామంలో ప్రతి దాని నుంచి రక్షించాల కోవిడ్ నుంచి రక్షిస్తాడు వైరస్ నుంచి రక్షిస్తాడు పాపం నుంచి రక్షిస్తాడు ప్రతి అనారోగ్యం నుంచి రక్షిస్తున్నాడు సమస్యల నుంచి రక్షిస్తున్నాడు ఆర్థిక స్థితి నుంచి రక్షిస్తున్నాడు ప్రతి దాంట్లో నుంచి రక్షణ గురించి అంత గొప్ప నామాన్ని మన ప్రభావాన్ని గురించి కాబట్టి ఈ శూన్యమీరాలు విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం ఈమె తన కుమారుడిని ప్రసవించింది ఎందుకు ప్రవక్త నోట నుంచి వచ్చింది నీకు ఒక కుమారుడు కలగబోతుండే ఎంతమంది దాన్ని స్వీకరిస్తున్నారో చూడండి ఈ సంవత్సరం నుంచి ఆ అద్భుతాలు మీరు చూసుకోవాలా ఎట్లా మాట్లాడాలా నేర్చుకోండి గర్భము యహోవైచ్చు బహుమానం అని మీకు తెలుసు గర్భఫలం అది ఫలం అది అది ఫ్రూట్ అది మళ్ళీ దేవునుడు నీలో ఉన్నప్పుడు ఫ్రూట్ రావాలి కదా గాబ్రియల్ దూతొచ్చి మర్యాదను మాట్లాడుతున్నాడు గాబ్రియల్ నోట్ల నుంచి వచ్చిన మాట ఆమె గర్భంలో పోయి శిశువుగా శిశువుగా తయారైంది కాబట్టి ఆయన వాక్యము శిశువుగా తయారగాల్సిందే అంటే శరీరంగా కావాల్సిందే శరీరం మార్ పొందాల్సిందే కాబట్టి ఆయన మాట నీ షర్ని హృదయలకు పోయినప్పుడు అది ఉజీవింపజేయాల్సిందే ఏ శరీరంలోని ఏ అవయవం చనిపోతుందో దాంట్లో జీవం పోయాల్సిందే అది అది వాగ్దానం అది కాబట్టి ఇప్పటి నుంచి మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం నేర్చుకుందాం దాన్ని ఎట్లా ఉచ్చరించాలని నేర్చుకోండి మాట్లాడితే గొడ్రాలైన ఈమె బాబుని కనింది కానీ ఆ బాబు ఆ బాబు మీకు తెలుసు ఇమట ఆ బిడ ఎదిగిన తర్వాత పద్దెనిమిదవ వచనంలో ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయు వారి యొద్ధనున్న తన తన తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే నా తల పోయనే అని తన తండ్రితో చెప్పానంటే వాడి విపరీతమైన హెడేక్ వచ్చింది మరి వాడి తలలో ఏమైందో మనకు తెలియదు కొన్నిసార్లు తలలో ఆ అవేమంటాం ఆ ట్యూమర్స్ ఉంటాయి క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి కూడా అట్లయితుంది లేకుంటే వాడి తలలోకి ఏమైనా చెవుల నుంచి ఏమైనా పూరుకుపోయిందా మనకు తెలియదు కానీ విపరీత నొప్పి అనేసి మటుకు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఇక్కడ మటుకు తలపోయింది తలపోయింది అంటే భయంకరమైన నొప్పికి తలపోయి తలపోయిన రెండు అంటున్నాడు అయితే తండ్రి ఆయన తన తండ్రి తనను అప్పుడు అతడు అతడు వాడిని ఎత్తుకొని తల్లి ఎద్దకు తీసుకొని పోయి ఒకరికి చెప్పగా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా తండ్రి బాధ్యత తీసుకోలే నీ జీవితం కూడా అనేక పర్యాలు ఏదే రీతికి ఉందేమో పిల్లల విషయంలో బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఏం జరిగింది ఒకవేళ తండ్రి అప్పుడు తీసుకొని వాడి విశ్వాసం చూపించింటే వాడు చచ్చిపో పెట్టాడేమో పంతొమ్మిదవ వర్షం తర్వాత వాడు ఆ బాలుని ఎత్తుకొని వాడిని తల్లి యొక్కకు తీసుకొని పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యుద్ధకు పంపము అని నేను దైవజను యుద్ధకు పోయి వచ్చేదనని తన పెన్మిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విసర్దినము కాదే ఆచారబద్ధమైన జీవితం భర్త భర్త జీవితం ఆచార్యబద్ధమైన జీవితం అతని యుద్ధకు ఎందుకు పోవద్దు అని అడగగా ఆమె నేను పోవటం మంచిది చూడండి ఆమె తన హృదయం నున్న బాధ నీ ఎందుకంటే మనుషులకు చెప్పుకోవడం వేస్ట్ అనేది ఇక్కడ నేర్చుకోవాలి మనం ప్రతిసారి నీ సమస్యలని నువ్వు మనుషుత్వం చెప్పుకుంటున్నావు మంచిదే కానీ ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలా ఏం మనిషికి చెప్పిన వాడు నీకు ఉపశమనం కల్పించలేడు నేను మటుకు ఏస్రోధి చెప్పుకుంటా ఎవరో నా తను ఎవరు అంటున్నారు ఆ సిస్టర్ భాస్కరమ్ అనుకుంటా మీకు కూడా మీకు మీకు ఏం సమస్యలు ఉండవకపోవచ్చు నాకు ఎందుకు ఉండవు నాకు ఇంకెక్కుంటాయి సమస్యలు అన్నా నాకు ఇంకెక్కువ ఉంటాయి సమస్యలు ఒక దశ నుంచి కాదు రకరకాల దశల నుంచి నాకు సమస్యలు వస్తూ కానీ ఎవరు చెప్పుకోవాలి చెప్పండి ఏ చెప్పుకుంటా నేను అయితే గాడిదకు గంత కట్టించి తానెక్కి తన పని వాణితో తొలుము ఎంత తొరగబోతే అంత మంచిది నేను నీకు సెలివిచ్చేంతే గాని నిమ్మలుగా తొలవద్దు చేయొద్దు ఈ ప్రకారం పోయి కర్మేలు పర్వతం మీదున్న ఆ దేవజన యుద్ధకు వచ్చాను దేవజన దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ శుని మీరాలు నీవు ఆమెను ఎదుర్కొన్నటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటి నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పానివాడైన గేహాజీతో చెప్పి పంపాను అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పాను చూడండి తన తన కుమారుడు చనిపోయిండు అయినా కానీ ఆమె విశ్వాసం ఎట్లుంది చూడండి అందుకు ఆమె సుఖంగా ఉన్నామని చెప్పాను ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి హలో బ్రదర్ హలో సిస్టర్ ఎట్లున్నారు సిస్టర్ అంటే ఏం చెప్పాలో బ్రదర్ అంత బాధలే బ్రదర్ అంత కష్టాలే బ్రదర్ ఇంట్లో ఇట్లా ఇంట్లో అట్లా అది ఇది అది ఇది చెప్తా ఉంటారు కానీ మీరు ఈ శూన్య నుంచి నేర్చుకోవాల్సిన విషయం శూన్యముల నుంచి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన బైబుల్లో ఆ పాత నిబంధన శూన్యమిరాలు ఎట్లుంది కృత నిబంధన శూన్యరాలు ఎట్లుందో మీకు చూపించను ఎన్నిసార్లు నేను కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ ఆమె మత్తుగా తయారైపోయి తన భర్త వస్తే తలుపు తీయలేని స్థితిలో ఉంది సలమౌను అది ప్రవచనాత్మకంగా చెప్పిండు బుద్ధులేని కన్యకల గురించి కానీ ఇక్కడ ఈ శూన్యమిరాలు ఎట్లుంది ఇంత అలర్ట్గా ఉంది చూడు కొడుకు చనిపోయినా కానీ ఆమె ఏమంటుంది అందుకు మేము సుఖముగా ఉన్నాము చె చెప్పండి మనలో ఎవరికన్నా అంత విశ్వాసం ఉందా కొడుకు చనిపోతే ఏం సిస్టర్ బాగున్నారా సిస్టర్ అంటే అంత బానే ఉన్నాం బ్రదర్ అని చెప్పే స్త్రీని ఎక్కడైనా మీరు చూడగలరా దేవుని బిడలలా హండ్రెడ్ ఛాలెంజ్ అది ఈరోజు నుంచి ఎందుకంటే వాళ్ళకి తెలుసు అవును చనిపోతే ఏముంది శరణి విడిచిపెడితే ఆత్మ ఇంకొక ఇంకొక డైమెన్షన్ లో పనిచేస్తుంటారు దేవుని సేవలో చనిపోయిన వాళ్ళు ఎవ్వరు విఫలం కాలేరు దేవుని బిడ్డలు నేను చెప్తున్నా వాళ్ళకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ సేవ అది విశేషమైన సేవ ఈరోజు మనం ప్రకటన గ్రంథం చూసినప్పుడు నేను మీకు చూపిస్తా విశేషమైన సేవ చేస్తూ ఉంటాను శర్రాన్ని విడిచిపెట్టినాక నువ్వేమో ఇంకా శరాన్ని పట్టుకొని ప్రాకులాడుతున్నా నువ్వు దాన్ని ఏమేమో చేసుకోవాలనేసి నువ్వు ఎంతగా శరాన్ని ప్రేమిస్తే అంతగా నీకు వ్యయమే అంతగా నీకు లాసే దాన్ని నువ్వు కప్పటి నువ్వు దాన్ని ఏం చేసుకోలేవు ఉపాసం ఉండలేకపోయినావు దాన్ని నువ్వు దాన్ని దాన్ని ఛేదించుకోలేకపోయినావు అందుకు అది నిన్ను వెంటాడుతుంది ఇప్పుడు కాబట్టి చూడండి ఈమె తన కుమారుడు చనిపోతే నేను సుఖంగానే ఉన్నానని చెప్తుంది దాని తర్వాత ఆమె చెప్తలేదు పిమ్మట ఆమె కొండ మీద నున్న దేవజన్ యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకోలేను గెహాజీ ఆమెను తొలివేటకు దగ్గరకు రాగా దేవజనుడు ఆమె బహు వ్యాకులంగా ఉన్నది ఇది ప్రవక్తకు అర్థమవుతుంది గెహాజీకి అర్థం కావట్లే ఆమె హృదయం దైవజనకు అర్థమైంది ఆమె హృదయం ఈ విషయం మీరు అర్థం చేసుకోవాల సేవ జీవితంలో ఉన్న మనం అందరము హృదయాన్ని అర్థం చేసుకోకపోతే నీకు ఆ వవర ఆ వరం లేదన్నట్టు గెహాజీ కూడా కదా ఎలిష తర్వాత ఎలిష లాంటి వాడు కావాల గెహాజీ కానీ గెహాజీ దాన్ని వివేచించలేకపోతున్నాడు ఆయన స్త్రీ ఆ స్త్రీ హృదయంలో ఏం భేదన ఉందో వివేచించలేకపోయిండు ఆమెను తోలివేయడానికి ప్రయత్నిస్తున్నాడు యహోవా ఈ సంగతి నాకు తెలియజేయగా చేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను ఇది నేను నా అనుభవం ఇది ఒక హృదయ ఏ రీతిగా దేవుడు తన బిడ్డలకు బయలుపరుస్తూ తన దాసులకు ముఖ్యంగా బయలుపరుస్తూ నీ హృదయంలో ఏముందో నాకు బయలుపరుస్తూ ఉంటాడు అనే విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆయన అంటున్నాడు అదే కొన్నిసార్లు బయలుపరచాడు ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలా నేను గతంలో కూడా చూపించిన కొంతమంది బ్రదర్స్ గురించి సిస్టర్స్ గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన సినిమా చూపించినట్టే చూపించేవాడు స్టోరీ వాడి పరిస్థితి వాళ్ళ సమస్య ఏందని ఆ లెవెల్కి మనం అందరం ఎదగాలనేదే నా ఆశ ప్రతి ఆ లెవెల్కి ఎదగాల ఎందుకంటే మనందరినీ ఆయన క్రమంలో యాజకులాగా మార్చుకున్నప్పుడు ను వారికి ఏ రీతి గొప్పశమనం కల్పించగలవు వారికి హృదయం అర్థం కాకపోతే నీకు వాళ్ళ వేదన ఎంత అర్థం కాకపోతే వాళ్ళతో పాటు నువ్వు సమానంగా ఏడవగలవా వాళ్ళ దుఃఖం అర్థం చేసుకుని దాన్నే ఎంపతి అంటారు ఇంగ్లీష్లో నా స్థలంలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది బాగా అంటారు చూసినరా అది మనకెందుకు తెలుస్తలేదు అంటే నువ్వు వాళ్ళ స్థానంలో ఉండలేవు అన్నట్టు ఈ దైవజనుడు చెప్తున్నాడు ఈ మే హృదయంలో చాలా వేదన ఉంది కానీ నాకు ఇంకా బయల్పరచలేడు దేవుడు దేవుడు బయలుపరచాలి కదా ఆమె జోలీకి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను చూడండి గెహాజీకి మీద మర్యాద పోగొట్టుకున్నాడు అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా వెళ్ళిన వాడిని నిన్ను అడిగి తిన నేను నన్ను భ్రమ నేను చెప్పలేదా అని అతనితో మనివి చేయగతాడు నీ నడుము బిగించుకొని నా దండంని చెత్త పట్టుకుని పొమ్ము ఎవరైనా నీకు ముందు ఎదురు ఎడల వానికి వానికి నమస్కరింపవద్దు ఎవరైనా నిన్ను నమస్కరించిన వానికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయిన దండమును ఆ బాలుని ముక్క మీద పెట్టుమని గేహజిగా ఆగే వింపా ఇచ్చి పంపాను తల్లి ఆ మాట విని యోహోవ జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతను లేచి ఆమెతో కూడా పోయాను కాబట్టి ఈ చేసుకోండి మన ప్రభు టైంలో ఆ జరిగిన అంశం ఏంది అక్కడ ఒక చిన్న బాబు ఇక్కడ కూడా ఒక చిన్న బాబు ఇవన్నీ చరిత్రలో తిరిగి నెరవేర్తనే ఉంటాయనేది నేను మీకు చూపించడానికే చూపిస్తున్నా ముఖ్యంగా ఈ వాక్యం ఇక్కడ కూడా ఒక బాబు చనిపోయింది కానీ ఇక్కడ తల్లి అక్కడ బాబు చనిపోయింది అక్కడ తండ్రి రోల్స్ రివర్స్ అయితే అని చెప్పినా మొదటి వారు కడపటి వారు అవుతరు కడపటి వారు మొదటి వారు అవుతారు రోల్స్ రివర్స్ అవుతూనే ఉంటాయి లైఫ్ అంతా నీ విషయంలో కూడా అదే జరుగుతుంది కానీ నువ్వు ఎప్పుడు గ్రహించలేకపోయినా నీ రోల్ రివర్స్ అయిపోతావు నీ రోల్స్ చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి నేను ఇంత జాగ్రత్తగా ప్రార్థనలు ఉంటాను ఉపాసం ఉంటాను ఈ విషయాలు అర్థం చేసుకోని ఈ నా టైంకి ఇష్టపడికి నేను దాన్ని పోగొట్టుకోవద్దు ప్రవ్వ ఎందుకంటే ఇంకా లాస్ట్ టైమ్స్ ఇవ్వండి నాకు నా లైఫ్ లో ఇటువంటి ఇంకా అవకాశాలు లేవు మన లైఫ్లో కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండలాగిన సేపడు ప్రవ్వా అన్న ప్రార్థన చాలా అవసరం ప్రవ్వ ఎట్టి ఫస్ట్లో ఈ వాక్యాలు నేను ఎందుకంటే ఇవి లాస్ట్ ఇంకా నా టైంలో ఇంకా దీని తర్వాత నాకు రావు ఇంకొక అవకాశం లేకపోవచ్చు నాకు ఇంకే నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుందో నాకు తెలియదు మన సేవ ఎక్కడెక్కడ ఉంటామో కూడా తెలియదు మనకు సేవ కాబట్టి ఈ వివేచన వరాలు మీరు పొందుకోవడానికి ప్రయత్నించండి రూల్స్ రివర్స్ అవుతున్నాయి ఏమైనా చెప్పండి మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదలు ద ఫస్ట్ బికమ్స్ లాస్ట్ లాస్ట్ బికమ్స్ ఫస్ట్ స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్త్రీ తన కుమారుని కొరకు ప్రభక్త అక్కడ తండ్రి ఒక కుమారుని కొరకు ప్రభు కాబట్టి నీ లైఫ్ కూడా ఇవి నెరవేరుతున్నాయి ఇప్పుడు నువ్వు నేర్చుకో ఎట్లా పాటించాలను అక్కడ ప్రవక్త ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే కానీ బాబు బ్రతకలే ఇక్కడ ప్రభు మాట సెలవిస్తే కానీ బాబు బ్రతకలే ఎందుకంటే ప్రవక ప్రవక్త కంటే శ్రేష్ఠుడు మన ప్రభు ఆయన నోట్ల నుంచి వచ్చే మాట చాలు కాబట్టి రక్షింపబడిన నువ్వు పరశురాత్మ అభిషేకం పొందుకున్న నువ్వు ఈ విషయాన్ని గ్రహించు ఇక మీదట నీ బాధని తండ్రి యొక్కనే పంచుకో మనుషుల దగ్గర చెప్పుకో అర్థమైందా ఎంత బాధ ఉన్నా సుఖంగానే ఉన్నాను అని చెప్పడం నేర్చుకో ఎందుకంటే నిన్ను దుఃఖపరచడం సైతానికి ఇష్టం అందుకు నేను నువ్వు బహుగా దుఃఖపడుతుంటే వాడు విరవీగుతా ఉంటాడు అందుకే నా దుఃఖాన్ని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను చాలా ఉంటాయి శ్రమలు భయంకరంగా ఉంటాయి శ్రమలు అయినాగా నేను ఎవ్వరికి చెప్పను అది ఏ స్ప్రో తప్ప నేను ఎవ్వరికి చెప్పాను ఈవెన్ సైతాన్ని కూడా తెలియనియన్ అందుకు నేను నా దుఃఖం ఎట్టి పరిస్థితుల్లో వానికి వాటి సంతోషపడద్దు నా విషయంలో నన్ను చూస్తే వాడికి ద్వేషమే ఏర్పడాలంతే కాబట్టి ఈ అనుభవాలలోకి మనం ప్రభు తీసుకెళ్తున్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక మీదట నీ సేవా జీవితంలో నీ నోట్లో ఉంచే ప్రతి వాక్కు వలన అది జీవం జరగాల్సిందే ఏ అవయవాలు చనిపోతున్నాయో ఆ అవయవాలలోకి జీవం రావాల్సిందే నీ నోటి వాక్కు వలన అనుమానించకు మీరంతా అనుభవిస్తున్నా తెలుసు అనుమానం పెట్టుకోకుండా దాన్ని ఖచ్చితంగా మీరు పాటించడం నేర్చుకోండి ఏ స్వీకరిస్తున్నామమ్నా దాన్ని ఉచ్చరించండి వాక్కు ఏ రీతిగా శరీరదారి మన మధ్యలో నివసించానో అదే రీతిగా ఇప్పుడు మన నోట్ల నుంచి వచ్చే వాక్కు ఇతరుల జీవితాలలో జీవాన్ని నింపుతుంది ఏ స్పం తీసుకొని వస్తుంది ఏ స్పవం ప్రతి ఒక్కరి జీవంలో అటువంటి భాగ్యాన్ని ప్రభు మీకు అనుగరించాలని నేను ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా చూడండి ఈ యొక్క శునీమిరాకు సంబంధించిన విషయం మీద నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ మీకు ఎంత విశ్వాసం ఉందో కృత నిబంధనకు వచ్చేటప్పటికీ శునిమిరా లాగా విశ్వాసమే పోయింది బయటికి చూపించుకుంటుంది విశ్వాసం ఉందని కానీ ఆమె వెలగలే ఈ లోకంలో ఆమె దివిటి ఎత్తుకోలేదు దేవిటిలో నూనె నింపుకోలేదు అందుకు ప్రభు వచ్చే స్థామ్యాన్ని గ్రహించలేకపోయింది కానీ మనం ఉండడానికి వీళ్ళే మనం గ్రహించాలి ఆయన వచ్చే టైం కాబట్టి ఒకసారి క్లుప్తంగా ప్రణవగ్రంథం ఆరవ అధ్యాయానికి మనం వెళ్ళిపోతున్నాం ప్రణవ్ గ్రంథంలో ఈరోజు నేను కేవలము ఆ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను ఈరోజు ఎందుకంటే పోయిన వారం చూపిస్తా చెప్పినగా నేను చూపించలే అది నేను జ్ఞాపకం చేసుకున్నా అవును పోయిన వారం నేను చెప్పిన బ్రదర్ క్రిస్టర్ కి నేను ఇప్పుడు దీన్ని నెరవేర్చుకోకపోతే నేను అబద్ధిక్కున్న అవుతాను కాబట్టి ఆరవ అధ్యాయం మొదటి వర్షంలో ఆ గొర్ర పిల్ల ఏడు ముద్రల్లో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి ఆ రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని కాబట్టి ఈ నాలుగు జీవులలో ఒక్కొక్క జీవి మాట్లాడగా ఏం జరిగిందనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నాలుగు జీవుల గురించి నేను కొన్ని నెలల క్రితం చూపించిన బైబిల్లో ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆ వర్షిప్ పాల్గొనని వారైతే రికార్డింగ్ లో వినింటే తెలిసాడుది మీకు ఈ నాలుగు జీవులు ఎవరు అనేది కానీ మరోసారి నేను క్లుప్తంగా చెప్తున్నాను ఇంకొకసారి దీన్ని చెప్పకపోవచ్చేమో మన లైఫ్ లో కాబట్టి ఆ యొక్క నాలుగు జీవులు ఏ రీతిగా ఉన్నాయి అనేది ఎక్కడ చూస్తామంటే నాలుగో అధ్యాయంలో చూస్తాం అది కూడా మనం చూసినాం కొన్ని నెలల క్రితము నాలుగవ అధ్యయనం మనం చూస్తున్నాం చూడండి ఒకసారి ప్రణం గ్రంథము అధ్యాయము ఆ ఏడవ వచనంలో చూస్తాం మన ప్రభు సింహాసనం కనిపిస్తుంది మన ప్రభు ఏ రీతిగా ఉండడం అనేది కూడా అక్కడ కనిపిస్తుంది ఆ చూడండి ఒకసారి ఇక్కడ ఉంది సింహం మూడవ వచనంలో మన ప్రభు ఎట్లున్నాడో చూడండి మూడవ వచ్చంలో వెంటనే నేను ఆత్మవసనైతే అదిగో పర్లోకి మందు ఒక సింహాసనం వేయబడి ఉండేను ఇది నేను కనీసం ఒక టూ టైమ్స్ చూసినా నా లైఫ్లా కలలో ఒకసారి ప్రార్థన చేస్తుంటే ఒకసారి నేను చూసిన మీరు కూడా చూడడం నేర్చుకోండి సింహాసనం అందు ఒకడు ఆసనుడై ఉండేను ఒకడే ఒకటే సింహాసనం ఉంటుంది ఎప్పుడైనా అర్థం చేసుకోండి మన ప్రభుకి ఒక దశలో తండ్రి లాగా ఇంకో దశలో కుమారులాగా కనిపిస్తూ ఇంకో దశలో రకరకాలుగా కనిపిస్తుంటాడు చూడండి మూడవ వర్షంలో ఆసులైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు ఆయన ఒక డైమండ్ లాగా ఒక వజ్రాల లాగా ఉంది శరీరం సూర్యకాంతం అంటారు ఒక రా అది అది రాయి కదా విలువగల రాయి ఆయన శరీరం అంతా విలువగల రాయి లాగా ఉంది మన శరీరం ఏంటంటే మటి చేయబడింది కాబట్టి ఇది ఎట్లానే మెత్త మెత్తగా గట్టి గట్టిగా కానీ వాళ్ళ శరీరాలు ఎట్లా ఉంటాయి చూడండి పరలోకంలో సూర్యకాంతము పద్మరాగములను పోలినవాడు మరకతంబలే ప్రకాశించు వర్షధధనుసు సింహాసనమును ఆవరించి ఉండేను కాబట్టి మన ప్రభు ఏ రీతి కనిపిస్తున్నది అక్కడ ఉంది దాని తర్వాత ఆ సింహాసనం చుట్టూ ఎట్లా ఉంది ఇరవై నాలుగు పెద్దలు మనకు కనిపిస్తా ఉన్నారు దాని తర్వాత మూడవ స్ట్రంలో నుండి ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములు ఈ ఉరుములకు సంబంధించి నేను వచ్చారం చూపిస్తా మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరు చిన్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు ద్వీపములు దీపములు ప్రజల నుంచి చిన్నవి కాబట్టి ఏడు ఏడు సంఘాలు దీపములు ఈ ఉరుములు ఈ బూ మన మన ప్రభు మాట్లాడితే ఎట్లుంటుంది అంటే బూరలో నుంచి మాట్లాడినట్టు ఉంటుంది బూర శబ్దం ఎట్లుంటుంది అట్లుంటుంది ఉరుము కాబట్టి ఏడు బూరలు ఏడు ఉరుములు ఒకటే ఒకప్పుడులో చాలా వెతికినాం దాని గురించి కానీ దానికి సంబంధించిన వాక్యాలు నేను ఆల్రెడీ వాటిని జమ పెట్టుకున్నా ఈ ఏడు ఉరుములు ఏంది అంటే ఏడు బూరలకు సంబంధించింది ఎందుకంటే బూర ఉదితే ఉరుములా ఉంటుంది ఆ శబ్దం కాబట్టి ఆరో వచనంలో మనం చూస్తున్నాం మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికంలో పొలిన గాజు వంటి సముద్రం అంటే అక్కడ సముద్రం ఎట్లుంది చూడండి గాజు సముద్రం మన దేశం మన లోకంలో ఉన్నటువంటి సముద్రాలు కావవి ఆ సింహాసనంకు మధ్యను సింహాసనంకు చుట్టూను ముందు వెనుకను కనులతో నిండిన నాలుగు జీవులు ఈ నాలుగు జీవులే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి ప్రకటన గ్రంథంలో మనం నాలుగో దెల చూస్తున్నాము ఏహెచ్కేలో ఒకరోజు నేను చూపించినా మరోసారి చూపిస్తా భవిష్యత్తులో ఏచికల గ్రంథం కూడా ఇదే నాలుగు జీవులుగా కనిపిస్తూ ఉంటాయి మొదటి అధ్యాయం రెండు అధ్యాయాలలో దాని తర్వాత రటన గ్రంథము నాలుగులో చూస్తున్నాము ఆరులో చూస్తున్నాము దాని తర్వాత కూడా వస్తుంది అనుకుంటా బహుశా పది ఏడవ అధ్యాయంలో వస్తుంది అనుకుంటా కాబట్టి ఈ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలే నేను క్లుప్తంగా చూపించేస్తాను చూడండి మొదటిది ఏ రీతిగా ఉంది ఏడవ వచ్చినాం మొదటి జీవి సింహము వంటిది ఎప్పుడన్నా జాగ్రత్తగా ధ్యానించండి సింహము కాదది సింహము వంటిది ఒక రీతిగా చూస్తే అతనికి సింహం కనిపిస్తుంది ఎవరికి యోహాను భక్తునికి ఒక మొదటి జీవి సింహము వంటిది రెండు జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురు చిన్న పక్షి వంటిది పక్షి వంటిది కాబట్టి మరోసారి చూడండి చాలా జాగ్రత్తగా మొదటి జీవి సింహము వంటిది కానీ సింహం కాదు బాగా అర్థం చేసుకోండి సింహము వంటిది సింహం లాగా కనిపిస్తుంది రెండవ జీవి కానీ ఆ జీవి వేరే అంటే కావవి అన్న విషయం మనం అలా అర్థం చేసుకుంటున్నాం ఈ లోకపు పశువుల్లాగా జంతువులాగా కనిపించేది కాదు అనేది మనం అర్థం చేసుకుంటుంది అక్కడ ఉండేది వేరే అయితే ఈ జీవులు ఏందనేది కూడా నేను పోయిన మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది కాబట్టి తర్వాత మూడవ జీవి చూడండి మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది రెండుసార్లు జ్ఞాపకం చేస్తుంది అది ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటికీ మూడవ దగ్గరికి మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది ఇంతకుముందు వాటి జీవలాశ గురించి జానిస్తేటప్పుడు అట్లా చెప్పబడలేదు అది తర్వాత చూడండి నాలుగవ జీవి ఎగురు చిన్న పక్షి వంటిది కేవలం పక్షి రాజు కదా ఉదాహరణకి మొదటి మొదటి జీవి సింహం వంటిది కానీ రెండవ జీవి దూడ వంటిది ఆ రెండు సింహం వంటిది దూడ వంటిది అంటున్నాడు కానీ మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలేదు అంటున్నాడు నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అంటే కేవలం పక్షిరాజు కాదు అనేది అది ఎగురుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి మనం వాక్యాన్ని చూసినప్పుడు ఈ చిన్న చిన్న పదాలని నిర్లక్షించడం వలన అసలైన సత్యం మనం పోగొట్టుకుంటూ ఉంటాం కాబట్టి తర్వాత సత్యంలోనికి మనం పోవాలంటే మటుకు వీటిని ఆ రీతిగా పరిశీలించాల్సిందే అయితే నేను చూపించిన గతంలో కూడా ఈ జీవ ఈ నాలుగు జీవులు ఏసు ప్రభుకి సాదృశ్యం అని ఎందుకంటే మన ప్రభు ఆయన ఎంత గంభీరుడు భీకరుడు అంటే ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటాయి ఉదాహరణకి పాత నిబంధన పుస్తకాలు చూస్తే తోటలో జీవ వృక్షంలాగా కనిపించండు దాని యాకోబుకు నిచ్చినలాగా కనిపించిండు ఆగుప్తు నుంచి వీళ్ళు వస్తుంటే అగ్ని స్తంభంలాగా మేఘ స్తంభంలాగా కనిపించింది అరణ్యంలో నీళ్లు బండలాగా కనిపించింది ఆయన ఒక్కొక్క దశలో అబ్రాహ్నకు మిల్కిసేదకు శాలేము రాజులాగా కనిపించింది రకరకాల ప్రాంతాలలో ఆయన దూతలాగా కనిపిస్తుండు సుధమా గుమ్రాంచి ఆ యొక్క లోతు బయలుదేరిన కాలంలో తన పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చినప్పుడు ముగ్గురు దూతలు బయనరు కానీ ముగ్గురు దూతలు బయలుదేనరు కానీ అందులో ఇద్దరే ఆ తీసుకొని బయటకు వచ్చారు కానీ మూడవ దూత తర్వాత కనిపించాడు కాబట్టి మన ప్రభు శిక్షించే ప్రభులాగా కనిపించాడు పాత నిబంధన పుస్తకంలో కూడా ఆయన ఎంత ప్రేమ గల అందుకే దేవుడు ప్రేమ అయ్యిడటం గంభీరమైన ప్రేమ అటువంటి ప్రేమ అసలు ఎవరిలో మనకు కనిపించదు ఈ సృష్టిలో అంత స్పెషల్ ప్రేమ అన్నట్టు కానీ ఆ ప్రేమని మనం అర్థం చేసుకోలేకపోయినా ఇంతకాలం అటువంటి ప్రేమను చూపించలేకపోయినా మన జీవిత కాలం కాబట్టి ఈ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు చూపిస్తా మీకు ఇప్పుడు మొదటిదిగా సింహం వంటిది కాబట్టి ఈ సింహంకి సంబంధించింది మనకు తెలుసు ఆయన కొథమ కానీ ఎప్పుడైనా కానీ సైతనుడు మన ప్రభులాగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాని మన ప్రభులాగా ఉండలేడు వాడు ఉదాహరణకి మన ప్రభు తండ్రిలాగా ఉంటాడు ఎందుకంటే తండ్రి నేను ఏకమై ఉన్నాను కాబట్టి మన ప్రభు మనకి తండ్రి లాంటి వాడు ఈ సృష్టికి ఆయన సార్వభౌముడు అయితే తండ్రి మన ప్రభు కాబట్టి వీడు తండ్రిలాగా కాబట్టి తల్లిలాగా ఈ లోకంలో స్థిరపడిపోయిన వాడు అందుకే పాత కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాడు తల్లి రూపకంగానే పూజింపబడుతున్నాడు ప్రతి దశలో ఉదాహరణకి కాలంలో దాగోను దేవతలాగా దాని తర్వాత తమ్మూజు దేవతల్లాగా లేక సమీరమిస్ దేవతలాగా బయల్ పయోరు దేవతలాగా రకరకాల దేవతల్లాగా ఇంకా రకరకాల పేర్లునే అవి నేను చెప్పనవసరం లేదు కానీ ఎన్నో రకాల ఆ యొక్క దయాన లాగా ఆ యొక్క భార్య లాగా స్త్రీ రూపకంగానే పూజింపబడుతుంది ఈ రోజు కూడా మన దేశం మన దేశం స్త్రీనే పూజిస్తుంది కదా చాలా మంది గర్విస్తూ ఉంటారు అట్లా చెప్పుకొని కానీ ఆత్మీయ స్థితుల నీకు అర్థమవుతుంది స్త్రీ రూపకంగా పూజింపబడుతున్నాడు వాడు వాడు మహిమ పొందుతున్నాడు ఎందుకంటే వాడు తండ్రి కాలేడు కాబట్టి అదే రీతిగా మన ప్రభు కొమ సింహం ఆయన చూస్తే వాడు నిలబడలేడానికి పరిగెత్తిపోతారు సకల గోత్రంలో రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు వీడు గర్జించి సింహం ఎందుకంటే వాడు కొథమసింహం కాలేడు కాబట్టి గర్జించిన సింహంలాగా వాడు ప్రయత్ వాడు చూపిస్తుంటాడు మోసగించడానికి కాబట్టి వ్యోహాను భక్తునికి ఈ నాలుగు జీవులుగా అనిపిస్తున్నాయి ఆయన మన ప్రభుని ఏ రీతిగా చూపిస్తుంది అక్కడంటే సింహం వంటిది కానీ సింహం కాదు అది సింహం వంటిది అంటే మన ప్రభు సింహంతో తో అనేది మొదటిదిగా ఆ జీవి గురించి చెప్తున్నాడు ఇది మనం ఎక్కడ చూస్తామంటే మత్తై సువార్తలో చూస్తాం మత్తైసువార్తలో ఆయన రాజులకు రాజులాగా ఇస్రాయల్ ప్రజలకు రాజులాగా ఆయన రాజ్యము స్థాపించబడబోతుంది అని చూపిస్తారు కాబట్టి అడవి జంతువుల అన్నింటిలోకి పెద్ద జంతువు రాజు జంతువు అదొకటే కదా సింహం కాబట్టి మన ప్రభుని సింహంతో పోలిస్తున్నాడు మత్తైసు వార్తలో దానికి సంబంధించిన ఎన్నో వాక్యాలు ఉంటాయి ఇప్పుడు నేను అవి చూపించాను ఎందుకంటే గతంలో చూసినాం చాలా కొన్ని నెలల క్రితం ఎప్పుడైనా రికార్డింగ్స్ పై చూస్తే అక్కడ నేను విశదీకరించిన మా ప్రకటన గ్రంథం అధ్యాయంలో దాని తర్వాత ఆయన దూడ వంటి ముఖం గలవాడు కాబట్టి దూడ అంటే మీకు తెలుసు ఆవు లేక ఎద్దు దాని నుంచే వస్తాయి కదా కాబట్టి దూడ దేనికి సాదృశ్యము అంటే సరే సింహం దేనికి సాదృశ్యం రాజు కాబట్టి అందరినీ పరిపాలించడానికి సాదృశ్యం అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆయన రాజులాగా పరిచయం అయింది మనకి మత్తయసు వార్త ద్వారా కాబట్టి మత్తయసువార్త అంతా ఏసుడవని సింహంతో పోలుస్తారు దావిదు కొమ సింహం దావిదు సింహాసనం మీద శాశ్వతంగా రాజులాగా నిలబడేవాడు కూర్చుండేవాడు ఆ రీతిగా రెండవ దానికొస్తే దూడ వంటి వాడు దూడ దేనికి సాదృశ్యం అంటే త్యాగపూరితమైన జీవితము సేవ జీవితం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది కదా దూడ బలి పశువు లాగా అది దూడాలను కూడా బలి పశువు లాగా కదా ఈ స్వల్పది కాబట్టి ఆయన ఒక బలి ఈ లోకానికి పరిచయమైనడు మార్కు ద్వారా ముఖ్యంగా మీరు మార్కు సువార్త అధ్యాయము నలభై ఐదో చూస్తే మీకు అర్థమవుతుంది మనుషుకు మన దేనికి వచ్చిండు అంటే ఆయన సేవ చేయడానికి వచ్చిండు పరిచర్య చేయడానికి వచ్చిన అంటాడు దాని తర్వాత అనేట్లో కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టడానికి వచ్చిన అంటాడు మీరు చూడండి నలభై ఐదవ వచనంల తర్వాత మార్కు సు మన ప్రభుని ఒక దూడలాగా పరిచయం చేస్తుంది అంటే ఒక సేవించ సేవ చేసే సేవకుడు పరిచయం అవుతున్నాడు మనకి ఆశ్చర్యం కదా మా కేబీపీఎం గ్రూప్ కి సంబంధించిన ఎంతమంది మీ జ్ఞాపం ఉందో మన పంచ్ లైన్ ఏంటంటే సర్వింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లాడ్ మీకు ఎప్పుడన్నా చూసిండలేదా మన వెబ్ పేజ్ లో పైన ఉంటుంది కేబీపీఎం ఏంటంటే సర్వింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లాడ్ అంటే సేవకులకు సేవ చేసే సేవ పరిచర్యం అనేది ఎక్కడ కనిపించదు మీ ప్రపంచంలో ఇక్కడి నుంచి వచ్చింది ఆ వాక్యం మార్కు సువార్త నుంచి కాబట్టి కేబీపీఎం మార్కు సువార్తను ఆధారం సేవకులకు సేవ చేసే విధానం అందుకే మనమంతా సేవకులను బలపరుస్తూ ఉంటాం ప్రతి విదంగా కొంతమంది దానికి స్వీకరించరు నువ్వు చెప్పేది ఏంటని పర్లేదు మనం మనం మటుకు సేవకు లాగానే కనిపిస్తాం ఎందుకంటే సేవ సేవకులకు సేవకుని ఉండాలంటే నువ్వు ఎట్లా సేవకునివి చూడండి కాళ్ళుగా అడిగేవాడి లాగా ఉండాలా కాబట్టి మార్కు శు ఆయనని ఒక దూడతో పరిచయం చేస్తుంది అదే రీతిగా మూడవది మనం లూకాసు వార్తలు మనుష కుమారుడుగా పరిచయం అవుతుంటాడు లూకాసు వార్తల మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఈ విషయం అర్థం చేసుకోవాలి సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఎందుకంటే ఆయన పరిశుధాత్మ ద్వారా కన్యావారి గరి గర్భం ధరించిన వాడు గాబిని దూరందాక చెప్పినట్లు ఆ నోటి మాట తన గర్భంలోకి వెళ్ళి శిశువుగా మారింది వర్డ్ బికెం ఫ్లెష్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో వర్డ్ బికెం ఫ్లెష్ అంటే మాట శిశువుగా తయారు కావడం శర్రంగా అంటే అప్పుడు ఆదాము హవాల కాలంలో కూడా ఆదాము జీవితం విధానంలో కూడా చూసినప్పుడు మన ప్రభు మన తండ్రి మట్టి నుంచి తయారు చేసిన ఆదాము చచ్చిన వాడిలాగా ఉంటే తన నాసిక రంధ్రంలో జీవవాయుని ఓదిండు కాబట్టి జీవాన్ని అక్కడ పెట్టిండు అదే రీతిగా ఇప్పుడు ఆయన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట జీవాన్ని తీసుకొని చనిపోతున్న వాడి జీవితంలోకి జీవాన్ని తీసుకొస్తుంటది శరీరంలోని ప్రతి అవయవము చనిపోతుంటే ప్రతి అవయవానికి జీవాన్ని తీసుకొస్తుంటుంది నువ్వు మాట్లాడితే పంచి ప్రాక్టీస్ చేయండి కదా అందరూ ప్రాక్టీస్ చేయండి నేను నేను అనుమానించను ప్రభా నా అనుమానం తొలగించి ప్రభావ నేను అనుమానించకుండా ఇది పాటించాలి ఇక వాక్కుని అప్పుడు చూస్తారు మీ సేవా జీవితంలో విశేషమైన అద్భుతాలు కాబట్టి చూడండి మా లూకాసు వార్తలో ఆయన నాలుగవ జీవిలాగా పరిచయం అవుతున్నాడు మనుష కుమారుడు మనుషుని ముఖం వంటిది కాబట్టి ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఎందుకే ఆ ఆయన చనిపోతున్నప్పుడు శిల మీద వేసిన ఏడు మాటలు ఆ మాటలలో మనం చూస్తూ కొన్నిసార్లు మనిషిలాగా మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు దేవుడిలాగా మాట్లాడుతుంటాడు అది చాలా మందికి అర్థం కాదు కేవలం మన గురుపు అర్థమవుతాయి ఏ మాట మనిషి స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు ఏ మాట దైవికమైన స్థితిలో నుంచి మాట్లాడుతుండో మీరు అక్కడ చూస్తారు శిలో మీద ఆయన మనిష జీవము దైవ జీవము పెనుగులాడుతున్నట్లు మనం చూస్తుంటాం అక్కడ ఆయన ఆత్మ ఆయన శరీరము ఎంతగానో కొట్టుకుంటున్నాయి అక్కడ ఆ మీద ఆ రూపకంగా ఆయన మాటలు ఎట్లా వస్తున్నాయనేది మీరు చూస్తారు కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ మీకు ఇప్పుడు చూపించాను ఎప్పుడన్నా మీ రూపికత ఉంటే చూసుకోండి ఓల్డ్ రికార్డింగ్స్ ఎక్కడ ఉంటే తొక్కుతుందేమో మీకు అది చూసుకోండి అది ఇంపార్టెంట్ మీరు ఆ రికార్డింగ్స్ వెతుక్కోవడం ఇంపార్టెంట్ వాటిని తిరిగి తిరిగి రీప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి మీకు ఇంకా అవకాశంలో మాల దొరకకపోవచ్చు కాబట్టి లూకాసం అర్థం ముఖ్యంగా తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఆయన మనుషు కుమారుని పరిచయం అవుతున్నట్లు మనం చూస్తాం చివరిదిగా ఆ యొక్క చివరి ముఖము పక్షిరాజు వంటిది అది ఎటువంటిది ఎగురు చిన్న పక్షిరాజు పక్షిరాజు అంటే అది కూర్చొనే ఉందనుకోండి రెక్కలు మూచుకొని ఉంటుంది అదే ఎగురుతున్న పక్షి ఎట్లుంటది రెక్కలు చాచి ఉంటుంది కాబట్టి రెక్కలు చాచి ఎగిరే పక్షి అంటే అదేదో ఉన్నత స్థితిలో ఉండే పక్షి అన్నట్టు కాబట్టి ఆయన సర్వోన్నతుడు ఆయనకి మీద ఇంకేం లేదు ఆకాశంలు మహా ఆకాశంలు ఎన్ని నా తెలిసినక్కడికి ఏడవది ఏడవ ఆకాశంలో ఉండేవాడు ఆయన తక్కినని క్రింద ఉండేది మనమున్నది ఒక ఆకాశం ప్రకృతి సహజంగా మన క్రింద ఒకటి అట్లా ఏడు ఆకాశంలు అయినా ఉండేది ఏడవ స్థానంలో కాబట్టి ఉన్నత స్థితిలో ఉంటుంది పక్షిరాజు తక్కిన పక్షులన్నీ కింద కింద ఎగురితే అది మటుకు పైన ఒక్కటే ఉంటుంది నేను అనేక పర్యాలు చాలా మంది సార్లు జ్ఞాపకం చేసింటాను పక్షిరాజు అంటే డేగ అంటాము దాని తర్వాత గద్ద అంటాము గద్దకి డేగకి తేడా ఉంటుంది ఎవరికి తెలుసు డేగ చాలా పైన ఎగురుతూ ఉంటుంది దానికి ఎంత పవర్ఫుల్ గాలి మీకు చాలా మంది తెలుసలేదు థర్టీ ఫీట్ పైన ఊపిరి కూడా ఆడదు అందుకే ఆ ఏరోప్లేన్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ పైకి పోతూ ఉంటాయి అక్కడ డిస్టబెన్స్ ఉండదు అన్నట్టు గాలులు వేయవు అయితే థర్టీ ఫైవ్ ఎక్కుతప్పుడు మటుకు విపరీతమైన గాలులు ఉంటాయి అవి మనం భరించలేమన్నట్టు గాలి ఆ గాలికి మన శరీరమే విడిపోతే స్కిన్నే ఊడిపోతుంది అంత పవర్ అయితే ఈ పక్షి అంత హై పవర్లో కూడా ఎగురుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళి శక్తి చెప్పండి అందుకు మన ప్రభు దాంతో పోల్చబడండి అన్నిటికంటే పవర్ఫుల్ జీవరాశి దా అది అయితేనే ఉదయకాలము ఎందుకు సడన్ నాకు ఆ డౌట్ వచ్చింది ఏవో బైబుల్ అంతటా పశువులతోనూ పక్షులతోనే నువ్వు ఎందుకు పోల్చినావు పురుగులతోనూ తేళ్లతోనూ మనిషిని పాముతో పోల్చండా లేదా మీరు పాముల వల్లే వివేకలే ఉండమని ఎందుకు చెప్పిండి దిలీప్ ప్రార్థన చేస్తుండట్లా పాముతో పోల్చండి మనిషిని పౌరంతో పోల్చండి మనిషిని వాటికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభు అని అడిగితే అవును మళ్ళీ ఆయన సృష్టిలో మొదట ఉన్నాయి నువ్వు లాస్ట్కి వచ్చినవు అవి మొదట ఉన్నాయి ఐదు రోజులలో చేసిండు వాటిని ఆరవ రోజు నేను చేసిండు అంటే నీకంటే ముందా వచ్చినాయి లోకంలోకి వాటికి ఎంత వాల్యూ ఇచ్చిన ఇవన్నీ ఆయన శరీరంలో ఉన్నాయి అప్పుడు ఎప్పుడైనా చెప్తా నేను అది ఎట్లా ఆయన ముందు ఇవన్నీ కలిగిన వాడు ఆయన శరీరంలో నుంచి వీటి అన్నిటినీ కట్టేసిండు ఆయన నోటి మాట ద్వారా ఆ ఆకాశము భూమి కలుగును గాక అవన్నీ అనలో ఉండే ఒకప్పుడు కక్కేషడు వాటిని బయటకు వచ్చేసినాయి దాని తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో వాటన్నిటిని తన శరంలో నుంచి దాని చెట్లని పశువులను పక్షులని కక్కేసి తన శరంలో నుంచి భూమిని ఆ భూమి ఎనలో అంటే ఆయన ఒకప్పుడు కనిపించే దేవుడు ఇప్పుడు కనిపిస్తలేడు అవన్నిటిని కక్కేసినాక ఆయన అదృష్ట దేవుడిగా మారింది ఆశ్చర్యం అవన్నీ ఎనలో ఉన్నాయి అని బైబుల్ చదివిస్తాం అందులో నుంచి ఆయనలో నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళం జీవరాశులు అన్నీ బయటకు పాపం చేసి వాటి మీద అధికారం ఇస్తే పాపం చేసి దాని పోగొట్టుకున్నాడు అందుకు వాటికి ప్రాధాన్యత ఇచ్చిన దేవుడు అందుకే వాటి ఆ జీవరాశులతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం తిమింగలంతో మాట్లాడినట్టు గాడిదతో మాట్లాడిపించినట్లు మనం చూస్తాం కదా గాడిద మాట్లాడడం ఒక ప్రవక్త గ్రహించగలిగిండ కానీ గాడిద చూడగలుగుతుంది దూతని కానీ ప్రవక్త చూడలేకపోయింది చివరి వరకు ఆత్మీయ స్థితిలో ఎదిగిన ప్రవక్త అక్కడి నుంచి పడిపోతే దర్శనాలు కలగవు కళలు చూడలేడు గాడిద మాట్లాడడం కూడా గ్రహించలేడు అంటే భాష ఈ తెలుసు ప్రవక్త అంత లెవెల్కి ఎదిగిండు ఇలాము ఏషావు సంతతి నుంచి వచ్చిన ప్రవక్త శంపబడ్డ సంతానంలోకి వెళ్ళి వచ్చిన ప్రవక్త దేవుడు ఎంత ప్రేమ గలవాడు సా అవకాశం ఇస్తే దాన్ని వాడుకోలేకపోయాడు బిలాం చెత్త ఐడియాస్ ఇచ్చి విశాల్పాలకి శాపాన్ని తీసుకొచ్చి పెట్టిండు కాబట్టి మన ప్రభు ఉన్నత స్థితిలో ఎగిరే పక్షిరాజు వంటి వాడు అనేది చేస్తున్నాడు పక్షిరాజు గురించి మీకు తెలుసు ఇది ఎంత పైన ఎగురుతుంది కానీ గద్ద ఎగరదు గద్ద ఎప్పుడు పాడుబడ్డ ఇండ్ల మీద లేక ఎండిపోయిన చెట్ల మీద ఉంటుంది అది లేకపోతే మన హైవేస్ మీద కరెంట్ పోల్స్ ఉంటాయి స్తంభాలు వాటి మీద లబడి ఉంటది అది ఎప్పుడు ఎందుకు ఏదైనా ఏమైనా వెహికల్స్ పోతుంటే ఏదైనా కుందేలు కుక్కలు ఇవన్నీ పడి చచ్చిపోతా ఉంటాయి అయితే చచ్చిపోయినాక అది అప్పుడు కిందికి దిగి వచ్చి దొంగకుంటూ పోయి దాన్ని తింటది చచ్చిపోయింది కాదు అది ఎప్పుడు ఉన్నత స్థితిలో ఎగురుతూ పైడనే ఉండి ఆ నుంచి కిందికి డైగ పడుతుంది జీవరాశిని పట్టుకొని పెద్ద పామునే పట్టుకొని పైకి గాలిలోనే చంపేస్తుంది చంపి దాన్ని చంపేస్తుంది గాలిలోనే ఎంత పెద్దదాన్నైనా మోసుకొని పోతుంది కొన్నిసార్లు చిరుతపులం కూడా మోసుకపోతుంది అంటే పెద్ద పెద్ద జీవరాశులనే మోసుకపోతుంది అంత శక్తి ఉందనే దానికి అంత పైకి తీసుకుపోయి అక్కడి నుంచి అక్కడనే చంపేసి సజీవంగా ఉన్నదాన్ని తినేస్తూ ఉంటుంది ఈ డే ఈ గద్దనేమో సచిపోయిన దాన్ని కులిపోయిన దాన్ని తింటూ ఉంటుంది మతపరమైన జీవితం సదృశ్యం కాబట్టి ఈ నాలుగు జీవరాశులు ఎట్లా ఉన్నాయి నాలుగవది ముఖ్యంగా యోహాను భక్తుని కనుదృష్టికి అది అట్లా కనిపిస్తుంది మన ప్రభువు ఒక ఎగురు చిన్న పక్షిరాజు వంటి అది ఎప్పుడైనా ఉన్నత స్థితిలోనే ఉంటది అక్కడి నుంచి పడదు అది ఎప్పటికీ పడదు అది గూడు కూడా ఎట్లా కడుగుంటే పెద్ద కొండ శిఖరాల మీద చిన్న గూడు కట్టుకుంటుంది అక్కడికి ఏమి పోలేవు ఏ జీవరాశి అడుగు పెట్టలేదు దాని గుడ్లు కూడా యోగన్కి దొరకవు అంత పైన ఎంత పైన కొండ పైన ఏ మనిషి కూడా కొండ దగ్గరికి ఎక్కలేడు ఏ జీవరాశిలో అంత దగ్గర పోలేవు ఏ పక్షులు పోలేవు ఏ సర్పాలు కూడా పోలేవు అటువంటిది అందుకే బాగా అర్థం చేసుకోండి ఈ నాలుగు గుణగాణాలు నీళ్ళ ఉన్నాయాలేవా చూసుకో ఈ రోజు నుంచి మన ప్రభు సింహము కాబట్టి నువ్వు కూడా సింహం అంటే వాడవుగా భయపడకండి ఎందుకు భయపడతారు ప్రతిదాన్ని భయపడతా ఉంటాం శరీరాన్ని గాయపరిచేవానికి నువ్వు భయపడుతున్నావా ఆత్మకు గాయపరిచేవానికి భయపడుతున్నావా తీర్మానించుకో శరీరాన్ని గాయపరిచేవానికి నువ్వు ఎప్పుడు భయపడద్దు కానీ నీ ఆత్మ శాశ్వతంగా నరకానికి పోయేదానికి ఎవరు కారకులో అతని గురించి భయపడు కానీ ఎంతో ప్రేమ గలవాడు నీ ఆత్మని నరకానికి బోనియకుండా ఆపగిస్తా ఆపుతా ఉంటాడ కాబట్టి మన ప్రభు ఆ ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఆయన ఎప్పుడైతే మరణించి సమాధి చేయబడి మొరణ తిరిగి లేచిండో ఆ యొక్క ఎగురుచున్న పక్షిరాజు ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది తన తండ్రి దగ్గరికి వెళ్ళి కాబట్టి ఈ నాలుగు జీవరాశులని జ్ఞాపకం చేసుకో యోహన్ భక్తులు వాటిని చూపిస్తుండే నీకు ఈరోజు నువ్వు చూసుకో ఈ నాలుగు జీవుల గుణగణాలు నీలో ఉన్నాయా మొదటిదిగా నువ్వు సింహం భయపడవు దేనికి ఎటువంటి చీకటి శక్తులకు భయపడవు నేను పోయిన పోయిన ఆదివారం అనుకుంటా పోయిన ఆదివారం సోమవారం నాకు తెలిసా రోజు ఈవెనింగ్ నేను ఇంకా నిద్రపోకముందు నాకు తెలిసి రోజు ఈవినింగ్ నన్ను అటాక్ చేయడానికి అని నేను ఎంత చాలాసేపు ప్రేర్లు కూర్చున్నా చాలాసేపు వర్షిప్ చేసుకున్నా ప్రార్థన చేసిన నీళ్ళు కూడా తాగిన అయినా కానీ వచ్చేసినాయి ఎందుకంటే నాకు అప్పటికే బయలుపరచబడింది అది వచ్చేస్తాయి ఆమెను అయితే వచ్చి విపరీతంగా కొరికేస్తున్నాయి నా శర్రాన్ని కానీ కొరకలేకపోతున్నాయి నా శరీరం ఏమో రాయిలాగా దానికి అది భయంకరంగా కొరుగుతున్నాయి గేరుతున్నాయి కానీ ఒక్క స్క్రాచ్ కూడా పడుతులేదు నా శరీరాన్ని నాకేం కావట్లేదు అంటే ఒక ఒక స్ట్రాంగ్ ఒక రాయిలాగా లేక గ్లాస్ ఎట్లుంటుంది అట్లా తయారైంది నా శరీరం నేను చూసిన అయితే తెల్లారి నేను స్నానం చేసుకొని ఇంకా బట్టలు వేసుకుందానికి ఇట్లా అల్మారా తీసి బటల్ నేను వేసుకుందామనేటప్పటికి అప్పుడే మా మిస్సెస్ మా సిస్టర్ వారి ఓడ్చుకుంటూ వస్తూ ఏది ఈ పెనుకలు ఇట్లా ఎవరు రక్కేసినట్లు మరకలు పడ్డాయి అనేది నేను ఎవరికి రక్కేస్తారు నేను ఇప్పుడే పండుకను లేసి మీద స్నానం చేసి వస్తున్నా కదా ఊర్లేదు లేదు ఎవరిట్ల గీర్లేదు రెండు గోర్లు పెట్టి గీర్నట్లు అప్పుడు నాకు అర్థమైంది నిజంగా జరుగుతాయా ఇట్లా కళలో నిజంగా జరుగుతాయా కాబట్టి చూడండి అది నిజమే అవి విపరీతంగా వింత రకమైన జీవరాశులవి వచ్చి కొరుకుతావు నా లెఫ్ట్ సైడ్ భుజాన్ని ఇట్లా విపరీతంగా కొరికేస్తుంది కానీ నోట్లో పెట్టుకొని కొరుకుతుంది కానీ అది ఒట్లా కొరకలేకపోతుంది అదంతా గట్టిగా ఉంది రాయిలాగా నా శరీరం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి జీవరాశులు ప్రభు ఎప్పటి నుంచో మనకు మాట్లాడుతున్నాడు కానీ మనం వాటిని చూడలేని స్థితిలో ఎందుకంటే ఇంకా మనము ఈ లోకపు మనుషుల్లాగానే జీవిస్తున్నాం ఇవి ఎదిగే స్థితిలో ఇది చివరి స్థితి కాబట్టి నువ్వు సింహంలాగా ఉండాలా భయపడద్దు ఎందుకంటే నేను కళారా చూసిన రకరకాల జీవరాశులని కాబట్టి నేను భయపడను ఇప్పుడు ఈ లోకంలో ఏ దానికి నేను భయపడను ఎందుకంటే ఈ లోకం కంటే మించిన లోకాలలో ఉన్న జీవరాశ్ర నేను చూసిన రకరకాల జీవరాశ్రాలను నేను చూసిన కాబట్టి నేను భయపడంను దేనికి కూడా ఈ లోకంలో అది వైరస్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఎవడన్నా ఏ పొలిటీషియన్ అయినా కానీ నేను ఎవరికి భయపడాను నేను ఎంత గొప్ప పొలిటీషియన్ దగ్గర పోయినా పోలీషన్ దగ్గర పోయినా నేను ధైర్యంగా నిలబడతా నేనేం గర్వంగా ప్రవర్తించాను కానీ సాధువుగానే ఉంటాను ఏ టైంలో ఏం మాట్లాడన్నావు ప్రభు నేను చేసి వెయిట్ చేస్తాను నీ గురించి నువ్వు ఎప్పుడు నాకు మాటిస్తాపు నేను మాట్లాడతా నేను వాక్యాన్ని ముగిస్తున్నా కాబట్టి చూడండి మీరు దూడలాగా ఉండగలరా మీరు సేవ చేయగలరా దూడ సాక్రిఫైస్ చేస్తుంది తన జీవితాన్ని ప్రాణం పోయేంత వరకు ఇంకో ఒంకో ప్లేట్లు అన్నంలాగా అయిపోతుంది అది ఒక దశలో ఆధార త్వరగా కట్ అయిపోతా మన దగ్గర కొంత తక్కువ కానీ తెలంగాణలో అక్కడిది ఎక్కువ ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇది సేవా జీవితంలో సేవ అంటే త్యాగ పూరితమైన సేవకి సాదృశ్యం ఈ నువ్వు అట్లా ఉండగలవా ఈ లోకంలో ఆయన వచ్చిండు మనుష్ ఎందుకు వచ్చిండు దేవిన సేవ పొందుకోవడం కోరు పరిచర్య చేసుకోవడం కోరు పరిచర్య చేయడానికి వచ్చిన అన్నాడు అనేకుల నిమిత్తమే తన ప్రాణాన్ని త్యాగ క్రయధనంగా పెట్టడానికి వచ్చినట్టు మార్కు సోత పదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినా అదే రీతిగా నువ్వు మనుష్య కుమారుని పొలివు ఈ లోకంలో బాగా అర్థం చేసుకుంటు నువ్వు మనిషి శరీరమే కదా మనం ఆత్మస్వరూపంలోనే అయినా కానీ మనకి ఇంకా శరీరం ఉంది కాబట్టి నువ్వు సంపూర్ణంగా మనిషిలాగా ఉన్నావు సంపూర్ణంగా తన కుమారు లాగా కావాలి ఇప్పుడు అది మాట చెప్తుంది ఆయన చనిపేయటానికి సంపూర్ణమైన మానవుడు ఉన్నాడు సంపూర్ణమైన దేవుడు ఉన్నాడు ఇప్పుడు సంపూర్ణ దేవుడు ఉన్నాడు ఆయన శరీరం కూడా ఉంది కదా ఆయనకి ఎందుకంటే పాప గురితమైన శరీరం కాదు అది పాపంలాగా మారిడు కానీ పాప పాపి కాదైనా కాబట్టి అందుకే ఈరోజు ఆయన శవం లేదు ఆయన సమాధి లేదు ఇక్కడ ఎక్కడ లేకుంటే అందరూ పోయి పూలేస్టోళ్ళు కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనుషుకు మారిని పూలి ఉన్నాం అందుకే ప్రకటన గ్రంథంలో మనుషులకు సాదృశ్యంగా ఉన్నాం దూతలకు సాదృశంగా ఉన్నాం మనం చివరిగా నువ్వు కూడా పక్షిరాజు లాగానే జీవించడం నేర్చుకోవాలా పైకి ఎగరం నేర్చుకో ఊరికి క్రిందికి రాకు క్రిందికి వచ్చినావంటే నీకు ఏ పని ఉందో చూసుకో ఆ పని పొగించుకొని పైకి వెళ్ళిపో ప్రతి క్షణం ఆయన సన్నిధిలో కూర్చో ఆయనతో సంభాషించు మార్పు మా ఏ రీతి ఆయన కళ్ళ దగ్గర కూర్చొని సంభాషిస్తుందో ప్రతి స్థితిలో ఆయన ఆయన మనతో మాట్లాడుతున్న ఆ విషయాలని జ్ఞాపకం చేసుకోవాలా భూమి రావాలి చూడండి నీ యొక్క ఆ ఏ పని నీకు అప్పగించిండో క్రిందికి వచ్చి ఆ పనులు చేసుకొని మళ్ళా త్వరగా వెళ్ళిపోండి పైకి ఈ క్షణం ప్రతిసారి నువ్వు అక్కడ ఉంటేనే కానీ ఈ వైరస్లు ఈ రోగాలు ఈ క్షణాలు నేను ముట్టలేవు ఎట్లా ప్రగణం చూస్తాం మనం మనకు పక్షిరాజు రెక్కలిచ్చి ఎగిరిపోలాగిన ఆయన సహాయం దయచేస్తున్నాడు ఒక కాలం అర్ధ కాలంలో మనల్ని కాపాడుతా అక్కడ ఇప్పుడు జరుగుతుంది అదే నేను విశ్వసిస్తున్నా కాబట్టి దాని తర్వాతనే మన శక్తికి మించిన ప్రయాణము దాని కొరకు మనం సిద్ధపడలా అందుకే యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వర్షంలో దీనికి సంబంధించిన విషయాలు చూపిస్తా ఉన్నాడు ఆయన ఏ రీతిగా ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి తిరిగి ఆరోణమైపోయాడు తన ప్రాణాన్ని ప్రయదానంగా పెట్టి అక్కడ పోయి తన తండ్రికి తన యొక్క గాయం చూపించడు రక్తాన్ని చూపించాడు అక్కడ కాబట్టి మనం కూడా అంతే లోకంలో మన కాలని ముగించుకున్న ఎంతవరకు శరీరాన్ని గురించి వరి కావద్దు ఛేదించుకోవాలా ఉన్నత ఎగరాలా ఆ యొక్క పక్షిరాజు ఏ రీతిగా ఎగురుతున్నాడో నువ్వు అట్లా ఎగరాలా కానీ దురదృష్టం చాలా మంది గద్దల్లాగా ఉండిపోతున్నారు నువ్వు పక్షిరాజు అనుకుంటున్నావు కానీ కాదు గద్దల్లాగా ఉండి సచ్చుబడిన జీవితము కులిపోయిన జీవితము కులిపోయిన వాటిని తినడము చెత్తా చెదరాలన్నీ తినిచ్చే శరీరాలంతా జడగొట్టుకుంటే నువ్వు ఎట్లా ఎగరగలవు త్వరగా ముస్లిం అయిపోతూ త్వరగా కృషించిపోతాట శరీరం పిచ్చి పిచ్చి తినక్కండి అవన్నీ నేను ఎన్నో సంవత్సరాలను చెప్తున్నాను ఏం తినాలి ఏం తినొద్దని ఒకవేళ జబర్దస్తి తినాల్సి వస్తే దాన్ని ఏ రీతిగా శుద్ధీకరించుకోవాలా ప్రార్థనా అవన్నీ విషయాలు బయలుపరచుంది దేవుడు మనకి కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నా వచ్చేవారము ఈ యొక్క ఈ యొక్క ఆరవ అధ్యాయంలోని ఈ విషయాల నేను మీకు మరీ విశదీకరించి జీవిస్తాను ముఖ్యంగా మనం పోయిన వారం ఎక్కడ ఆగిపోయినామంటే ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించిన వారం అతనికి ఒక ఆ ఎవరు చెప్పగలరు రెండవ వచనంలో చూస్తున్నాం ప్రకటన గంధము ఆరవద్యము రెండవ వచనంలో మరియు నేను చూ నేను చూడగా ఇదో ఒక తెల్లని గురం కనుడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని విల్లు అంటే ఇంగ్లీష్ లో బావు అనుంది విల్లు పట్టుకొని కూర్చుండి ఉండను అతనికి ఒక కిరీటం ఇవ్వడను అతడు జయించచ్చు జయించుటకు బయలు వెళ్ళను జయించొచ్చు ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఇది జయించచ్చు రెండు సంవత్సరాలకి ముందే ఆయన జయిస్తా ఉన్నాడు ఇప్పుడు చివరికి జయించటకు బయలుదేరేడు లోకం అంతట కాబట్టి ఆ విల్లుకు సంబంధించిన విషయాలు ఎక్కువ చూపించిన ఆ విల్లు దేనికి సంబంధించింది అనేది జేమ్ స్ట్రాంగ్ నంబర్ చూడకపోయింటే మనకి ఎప్పటికది అర్థం కాకపోయది ఆ విల్లు దేనికి సంబంధించిందంటే విల్లు అంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్ జీ ఫైవ్ చూపించిన టూ ప్రొడ్యూస్ అనేది అంటే కనడం ప్రసవించడం ఒక తల్లి ఒక చెట్టులాగా భూమి లాగా విత్తనం నుండి బయటికి రావడం అని కూడా అర్థం దానికి విల్లు కానీ ఎక్కడ చూసినా ఏ కామెంట్రీస్లో కూడా విల్లు అంటే దానికి ఏదైందో చెప్తా ఉంటారు ఆయన బాణాలతోని ఆయన బాణాలు ఎట్లా ఉంటాయి శత్రువులను ఎట్లా తరుముతాయి అక్కడ కూడా వాక్యం దానికి సంబంధించింది కూడా ఆయన బాణాలు శత్రువుని తరుముతాయని కూడా ఉంది వాక్యం అట్లా తీసుకుంటారు కానీ జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అట్లా లేదు ఆయన ఆయన మన మన మన మీద మన మనకి కూడా జయాన్ని ఇచ్చేండు పాప మీద జయం పొందిండు శత్రుల మీద జయం పొందిండు పొంది చీకటి శక్తుల మీద జయం పొంది మనకి సమర్పించేండు ఆ జయం అందుకే యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ అంటాడు రూబ్ల రాష్ట్ర మనం జయ విరులం అనుంది వాక్యమాడ కాబట్టి ఆ విల్లు ప్రసవించడానికి సాదృశ్యం కాబట్టి ఆయన మనల్ని ప్రసవించిన నేను మీకు పోయిన ఆదాము పక్క టెముఖ నుంచి స్త్రీ నీట్లా తయారు చేసింటో మన ప్రభు పక్కన పొలబడడం వలన ఆ యొక్క నుంచి రక్తం నీరు కావడం వలన సంఘము స్థిరపరచబడింది స్తంగం పుట్టింది స్త్రీ పుట్టింది తన భార్య తిండి అన్న విషయం నేను అదే రీతిగా గిల్లు అంటే కూడా ప్రసవ వేదన అనుంది కాబట్టి ప్రకటన గ్రంథం ప్రణదంలో మందికి ప్రసవ వేదన ఉంటుంది మనం ప్రసవించడానికి ప్రయాసపడతా ఉంటాం గొప్ప జనాన్ని ఇక్కడికి నేను వాక్యాన్ని ముగిస్తున్నా వచ్చే వారము ఎందుకు క్రైస్తవులు ఈ తెల్లని గుర్ర మీద కూర్చున్న వాడిని పొరపాటుగా అంత్యక్రీస్తుతో పోల్చిండ్రు అనేది నేను వచ్చేవారం మీకు చూపిస్తాను ఈరోజు కూడా ప్రపంచం ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న అంత్యక్రీస్తు అని క్రైస్తవులు బోధిస్తారు చర్చెస్లలో కానీ వాళ్ళ బైబిల్ స్టడీస్ అలా కానీ కామెంట్రీస్ అలా కానీ కానీ మనకు చూపించిన దేవుడు ఇది మన ప్రభుకి సాదృశ్యం మనము పొరపాటు పడడం ఎందుకంటే మనం కన్నడ చూడగలుగుతామని వాళ్ళు చూస్తులేరు ఈ లోకస్తులు చూసులేరు వాళ్ళు వేరే ఒక ఏసని చూస్తున్నారు వాళ్ళు మనం లేఖల ప్రకారము సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి మూడోనాడు తిరిగి లేచిన ఆ ఏసని చూస్తున్నాం ఇక్కడ కాబట్టి మనం వేరే ఏసుని వెంబడించాం మనం వెంబడిస్తున్న ఏసు హెములు పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరవశనాల్లో చెప్పబడినట్లు మెల్కి సెదక్ ఉన్న శాశ్వత కాలమైన యాజకుడు నిరంతరము యాజకుడైన ఆయన యాజకత్వంలో మనం యాజకులం కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రించిన మన ప్రభుకి కృతజ్ఞత భావం అర్పించుకుందాం వచ్చే వారం నేను ఎందుకు వాళ్ళు పొరపాటు పడినరు నువ్వెందుకు పొరపాటు పడద్దు అందుకే ముందుగానే నేను చూపిస్తున్నాను లేకుంటే పొరపాటుకు చెప్పేసి నేను మీకు ఇది చెప్పింటే మీరు కూడా మర్చిపోయే అవకాశం ఉండడు కాబట్టి ఈ రోజు చాలా మంది గొప్ప గొప్ప పొరపాటు పడి ఏ ప్రభుని అంత్యక్రిస్తో పోలిస్తారు కాబట్టి ఇప్పుడు అర్థం అది ఎటువంటి ఆత్మ అని అందుకు వాళ్ళకి ఏవి బయలుపరచబడలేదు ఈరోజున్న పరిస్థితులు బయలుపరచలేదు నీకు నాకు బయలుపరచబడ్డాయి ఎందుకంటే ఆయన తెల్లని గుర్రం గుర్రం తెల్లని గుర్రము గొప్ప జనం సాదృశ్యం అని ఆయన గొప్ప జనం మీద విజయం పొందుతున్నాడు వాళ్ళందరినీ విజయం తీసుకొని నడిపిస్తుండడు ఒకనొక దినము లెక్కకు మించిన గొప్ప జనం తెల్లని వస్త్రంలో ధరించుకొని ఆయన సన్నిధికి వస్తారు అదే చివరికి జయించడం జయించచ్చు జయించడానికి బయలుదేరిండి అయినా మనము అందులో పాల్పొందుతున్నాం ఎందుకంటే ప్రకటన గ్రంథం పదిహేడు పంతొమ్మిదికి వచ్చేటప్పటికీ తెల్లని గుర్రం లింక్ అనేకమనే కనిపిస్తాయి వాటి మీద మనం కూర్చొని ఉంటాం అదొక రోజు మీకు చూపిస్తే దీర్ఘంగా ప్రార్థిస్తాం పరిశుద్ధు తండ్రి మీకు వందాలనే ప్రకటన గ్రంథంలోని విషయాలు అనేకమైనవి మీరు మాకు చూపించినారు ఈరోజు మీ తప్ప ఎవరు మాకు చూపించారు మీ బిడ్డలకు తప్ప ఎవరికి అవి చూపించారు మమ్మల్ని మీ బిడ్డగా స్వీకరించుకున్నందుకు వందనాలు అటువంటి కనులు ఇచ్చినందుకు మీకు వందనాలు అటువంటి చెవులు ఇచ్చినందుకు మీకు వందనాలు అటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు మీకు వందనాలు మేమేమీ చూడాల గుణాలు చెల్లించుకోలేం ప్రభు మా జీవిత కాలం మీకు మిమ్మనిస్తూ ఇస్తాం మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తాం అటువంటి బిడ్డగా తయారు చేసి నడిపించామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ విధానం ఒక్కొక్కరుగా ప్రార్థించండి స్తోత్రం ప్రభా పరిషిద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోన్నతులకు దేవ మహిమ స్వరూపండి కృపమైన నీకు వందాలిసయ్య అబ్రాహం ఇశాక యాకబ్ల గొప్ప దేవ నిన్న నిరంతరం ఏకరీతున్న దేవ నా క్రీడ నా యమచ్చుకుడు నాశయ దుర్గమా ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మీ కృప వెంబడి కృపలు మాకు అనుగ్రహించి నడిపించిన విధాన్ని బట్టి నీకు వన్నాలిసయ నీకే కృతజ్ఞతలైనా నీకే సొత్తులు సోతాలు అర్పించుకుంటున్నాయినాస్త ఘనత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగాహలు నా దేవ నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ ప్రకటన ఆరోధ్యంలో ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారు ఆ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు మీరు మాకు చూపించినారు ప్రభా ఓ దేవా మేము కూడా ప్రభావ అరీతిగా ప్రభావ మేము నా తన్ని ఆ వాక్యం తగినట్లు మేము జీవించాలా ప్రభావ సాధువుగా మేము జీవించాలా సింహం వల్లే ధైర్యం ఉండాలా దేనికి భయపడుకున్న ప్రవ పక్షిరాజు వల్లే ప్రభా నాయన ఈసు ప్రభావ తండ్రి మేము ఉన్నత స్థితిలో ప్రభావ నేను మైమీ బిడ్డలుగా మేము ఉండాల ప్రభావ నా దేవ ఈ ప్రభావ మనుషు కుమార్ లాగా పరిచయం చేయించుకుంటున్నాను మీరు రాలేదు చేయటకు మీరు వచ్చినారు ప్రభ మా సేవా జీతం కూడా ఆ రీతికి ఉండాల ప్రభావ నాలుగు స్వార్థలు ఓ ప్రభా మీకు సాదృషంగా అనిపిస్తాయి మీ బిడ్డలని మేము కూడా ప్రభావాన్ని తగినట్లు మేము జీవించాలని మీరు మాతోను మాట్లాడేందుకని నీకు అందాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు కనిమిని ఎరిగిన రీతిగా ప్రభావ మీరు మాకు అవి బయలుపరుస్తున్నారు మీ యొక్క మీ స్థితిలో నుంచి అవి మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ అక్క ముద్రలో మాకు మాకు ప్రభావ బయలుపరుస్తున్నారు మీరు విప్పినారు ప్రభావ ముద్రలో ప్రభా నైనా మేము చూస్తున్నాం అంటే ప్రభావ చూచు మా కళ్ళు ధనిములైన ప్రభావ ఆ ధనితో ప్రభావ కేవలం మీరు ఇచ్చిన మాకు నైనా నీకు వన్నాాలి నీకే కృతజ్ఞత అర్పించడం నాయన థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూస్ ప్రభా నీకు వన్నాాలి ఇక సత్యాన్ని మేము గ్రహించాలా కూడా ప్రభావ యోహన్ భక్తుల లాగా ప్రభా మీకు పరలోక రాజ్యంలో పోయి ప్రభావ అక్కడ ఏం జరుగుతుంది అవని మీతో మీరు ఈ లోకానికి వచ్చిన ప్రభావ పని ముగించుకోవాలా మళ్ళీ తర్వాత ముగించిన తర్వాత తిరిగి మళ్ళీ మీతో పాటు సంభాషించాలి మీ సందులో మేము గడపాలా అలాంటి ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని నడిపించమని ఎన్నోసార్లు ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభ ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమని ఆ స్థితికి మేము ఎదుగులాగా మీరు సాయపడండి ప్రతి బలహీతలు కుట్టివేమో ప్రాధిష్టమైన ప్రతి దశలో నైనా మీకు విధేయత చూపిస్తూ ప్రభావా భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము మీ సన్నిధులు నిత్యం ఆనందించి బిడల్గా మేము ఉండాలనే సాయపడండి గొప్పదేవా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభావా అన్నింటి మేము జమ చేసుకోవాలి ఆ హృదయంలో నింపుకోవాలా ప్రవా నైనా ఏసు ప్రభ గొప్ప జన సమానికి మేము ప్రకటించాల శివార్తున్న ప్రభావ ఎంతో మంది తెలియస్థితులు ఆక ధాన్యత మీరు మాకు అనిగిరించినారు ప్రభావా నీకే వందాలిసయ ఓ ప్రభావ నా తన్ని మేము అది మర్చిపోకుండా ప్రభావ ఇచ్చి పెట్టుకున్న ప్రభావా మీరు తిరిగి వచ్చేంతవరకు ప్రభావి మేము పట్టుకో మేము జీవించాలా ప్రభావ ప్రతిథి ప్రభావ మేము జయిస్తూ మేము ముందుకు పోవాలా ప్రభావ మీ బిడ్డల మీద మేము ఆ రీతి ఉండాలని మీరు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి నీకు అన్నాల ప్రభావ గంధం ప్రభావ ఎంతో మంది ప్రభావ దానించి ఆపేస్తున్నారు కానీ మీరు మాకు ఇచ్చిన ధాన్యత నైనా మాకు తండ్రి దానిలో ఇంకా లోతుగా పనులు నడిపిస్తున్న విధాన్ని బట్టి నీకు వంద ఎన్నో విషయాలు మేము తెలుసుకోగలుగుతాం అంటే ఓ ప్రభ మేము మాకు చదువు రాదు ఏం మాకు ఏం తెలియదు ప్రభావ కానీ కానీ మీరు మాకు ప్రభావం అనుగరిస్తానంటే అది మీ కృపనైనా మీ ప్రేమ తండ్రి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా గొప్ప దేవా నీకు నా దేవ నా ప్రభావ ధన్యత మేము పోగొట్టుకున్న ప్రభావ అనేకులు మేము పంచుకోవాలా ఇక సత్యాన్ని ప్రభావ ఇంకా సర్వ సత్యంలోకి పోవాలా ప్రభావ గ్రహించాలా ఓ ప్రభావ మా కళ్ళు మా చెవులు మా హృదయాన్ని మా తలంపులు స్వస్థపచ్చం అంతరంగ పర్చున్న బలపచ్చం అని ప్రాధిష్టమైన గొప్పది విషయాలు మేము మేము జాగ్రత్తగా మా హృదయం మీద రాసుకోవాలా పేపర్ మీద కూడా రాసుకోవాలా ప్రభావ అన్నికులు వాటిని విదీకరించి మేము ప్రకటించాలా అలాంటి బిడల్గా మిమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన వైరస్ బాధ్యతలందరినీ ప్రభావ మీరు స్వస్థపరిచమని ప్రాదిష్టమైన కలువరిసైల్లో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడగకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశ్రద నామన ప్రతి లంగ్స్ ప్రతి ఇన్ఫెక్షన్ గద్దిస్తాను ఏసుని విడిచిపెట్టుకో ఏసు క్రీస్తులను నీకు ఆజ్ఞాపిస్తున్న ప్రతి బిడగ సంపూర్ణ స్వస్థ దయచే ప్రభావ ఏ అనారోగ్యంతో ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి అనారోగ్యానికి బిడలు దయచేమని ప్రాదిష్టమైన గొప్ప దేవనతని భయంకరమైన కాలంలో మేము ప్రభావ శ్రమల కాలంలో నైనా ఇస్తే ప్రభు దేని విషయంలో మేము భయపడుకున్న ప్రభు ఆయన మేము ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రభావ ప్రతి దశలో ప్రభ మీకు మేము అప్పజెప్పాలా ప్రభావ మనుషులకు చెప్తే లాభం లేదు ప్రభావ సమస్తం మీ సాధ్యం ప్రభావ నా దేవా నా ప్రభావ మనుషులు రాజులను ఆశ్రయించడం కంటే యోహోవాన్ని మా విన్నప్పులన్నీ మీకే సమర్పించుకోవటం గొప్ప దేవ మేము ప్రతి దశలో మీ సందులో మీతో మాట్లాడాలా ప్రభావ ఓ ప్రభావ మీతో మీ సమయం గడపాలా ప్రభావ ఓ ప్రభావ తండ్రి అలాడు మోసతో ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావ ముఖాముఖిగా మీతో మాట్లాడిన ప్రభావ మీరు మాట్లాడిన రీతి ఆ రీతిగా మేము అలాంటి అనుభూలకు మేము పోవాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన చీతులకు మమ్మల్ని అందరూ నా ప్రభా నీకు ఎక్కడైతే చెక్కబడిన ప్రతి బంధకాలు ఏసినాను ఇప్పుడు తగిపోను కాక ఏ సూకరిస్తున్నాను హలో లుయ్ ప్రభావిత చకర అందక ఆటంపత చీకర శక్తిని గద్దిస్తాను వేసినాను ఇప్పుడు విడిచిపెట్టవచ్చు అయితాన ఆటంక పక్షానికి వీలేదు ఎవరిని కూడా ఏసుక్రీస్తాను నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభావ మీరు గొప్ప కార్యాలయం మీరు జరిగిన ఆయన గ్రూప్ ప్రతి బ్రదర్స్ కేవీపీఎం గ్రూప్ ప్రతి బ్రదర్స్ ఇస్తారు కుటుంబాల పిల్లలందరూ మీరు దీవించి ఆశ్రదించండి నూతనగా మీరు అభిషేకించిన మీ సైలు బలంగా వాడుకోండి ప్రభావా పిల్లల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభావ వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ కృపల భద్రపరచుకోండి మీ దైవికమైన జ్ఞానంలో ముందుకు పోయి బిడ్డలగా చేయండి ప్రతి ఆత్మను వివేచించాలా ప్రభావ వాళ్ళ హృదయంలో ఏముందో ప్రభ మేము వేచించాలా ప్రభావ ప్రవర్తకులు ప్రభావ ప్రభావ ఇలీషా మీరు బయలుపరిచినారు ప్రభావ సునీ గురించి ప్రభావ కాబట్టి ప్రభా అలాంటి ఆత్మీయమైన జీవితం అలాంటి ప్రవచన వరాన్ని మీరు మాకు అనుగ్రహించినా నీకు వనాలి ప్రభావ వాటి మీరు సంపూర్ణంగా ఇంకా మేము అర్థం చేసుకుని ముందుకు బిడ్డలుగా తయారు ఎందుకంటే ఇవి మా కాలంలో నెరవేర్తున్నాయి కనుక ఎన్ని టైం ఏమి ఉంటుంది కనుక ప్రభావిటీ జాగ్రత్తగా నేర్చుకోవాలా ప్రభావ సమయం పెట్టాలా అన్నింటిని మీరు త్యాగం చేసుకోవాలా షేదించుకోవాలా ప్రభావ బలహీనతలు ఉంటాయి కానీ వాటి అన్నిటి విజయం పొందాలా నా ప్రభావానికి వందలు ఇస్తాన్ని బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయండి సమర్థించుకోకుండా ప్రభావ సంపూర్ణంగా మేము ముందుకు పోయి తయారు చేయని ప్రభావ గొప్ప దేవానికి వందాలుస్తాయా ఎంతో మంది వైరస్తో బాధపడుతున్నారు హాస్పిటల్స్ లో ఎంతో మంది ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిడకు మీ జీవంతో నింపని ప్రభావ మీ వాయుతో నింపని ప్రభావ మీ వాకుతో ప్రతి బిడ నింపని ప్రభావ ఆయన మీ వాక్యం బయలుదేరినప్పుడు స్వచ్ఛత కలుగుతుంది ప్రభావ ఈ రోజు ఆ విషయం మాతో మాట్లాడేందుకని వందా ప్రభావ మేము ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఏ దూరం ఉన్నా కానీ ప్రభావ ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కలుగుదు ప్రభావ ఎందుకంటే మేము నమ్ముతున్న వాగ్దానం ప్రభావానికి వందాలిస్తే ప్రభావ గొప్ప దేవానికి వందాలంటే ప్రతి ఒక్క బిడ విశ్వాసంతోనే అది ప్రాక్టీస్ చేయాలా అనుమానించకుండా భయపడకుండా ధైర్యంగా ప్రకటించాలా ధైర్యంగా ప్రభావ నీ నామాన్ని ఉచ్చరించాలా ఆ నామాన్ని మీరు మాకు అనుగ్రించుకున్నారని లోపల మాకు ఇచ్చినారు ప్రభు ఒక నామం అదే ఏసుక్రీస్తు నామం గొప్ప దేవానికి వందాలిసయ్య ఆ బిడ్డల ఆ నామం చేతని మిమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభు విమోచన దాని వరకు మీ ఆత్మ చేత ముద్రించుకున్నారు కాబట్టి మీ సీలింగ్ మమ్మల్ని పెట్టుకునేందుకని ఒక వందా ప్రభావా అన్నికులు సీలింగ్ లోకి రావాలా అది ఎండు టై ఎండు టైంకి మేము సిద్ధపడుతున్నాం ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా సనుగులు సంచాలను మాని ఓ ప్రభావ మీరు మా అందరూ సమస్త కార్యాలు చేయాలని పిలిపించాల్సిన పత్రిక మీరు మాకు మాట్లాడారు నిన్నట్టు దినాను కాబట్టి సమస్త కార్యాలు మేము చేయాలని నేను మహమపరచాలా అక్కడ మెలికేసేది ఒక గ్రామంలో నిరంతరం మీ యాజక్యంగా ఆ సేవకు మీరు మమ్మల్ని తయారు చేసినందుకు కానీ అంటే బిడ్డలుగా మేము సంపూర్ణంగా మీరు సాయపు మీరు సహాయపడండి ఓ ప్రభావతాన్ని ప్రతి బిడ్డ మీరు ఆశ్రదించి ఎంత ఉంది రాలో అందరూ ఓ ప్రభావ ప్రతి చోట మీ కొరి మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకుడు సిద్ధపరుచుకునేనా మీ వాక్య జీత మనం బలపరి మీ భద్రపరచుకుని ఎవరేసుకోవాల వాటి వినాల జాగ్రత్తగా ప్రవా పరిశీలించి వాటి మా జీతం అవలంబించుకోవాల ప్రవా అంటే బిడలుగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆకు మనందరినీ సిద్ధపరుచుకోమని త్వరలో అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూనా ప్రార్థించిన నాం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ ప్రేమ కలిగిన జీవం కలిగిన పరలోకం మా తండ్రి నీకు వందనాల తండ్రి ఈ మాజ్యాన్ని కాల సమయంలో ప్రభా మేమందరం కలిసి కూడుకుంటే నాయన నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కోట్ల అధికజ్ఞత అస్తత్తుల ప్రభావ ఆయన గడిచిన కాలం అంతైనా ఈ యొక్క కృపతో కనికరంతో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినా ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాను ప్రభావ మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడుతున్నందుక నీకు తండ్రి ఇదిగో ఆయన ఈ మాజ్యాన్ని కాల సమయంలో ప్రభా ఎంతో చూడలేని విషయాలు ప్రభావ ఎంతో మంది ధ్యానించలేని విషయాలు ప్రభావం మాకు చూపిస్తున్నారు ప్రభావ అంతే దినాల్లో నాయన మేము ఏ రీతిగా జీవించాలన్న ప్రభా ఏ ఎటువంటి మేము కలిగి ఉండాలన్న ప్రభాన్ని ఎటువంటి సేవా విధానంలోకి మేము వెళ్ళాలన్న ప్రభావం అయినా మీరు మాకు బయలుపరుస్తున్న ప్రభావం నీకు వందనదండి ఇదిగనైనా శూన్యం ఇవ్వాలి ప్రభావ ఏ రీతిగా తండి విశ్వాసం కలిగి ఉందో ప్రభా నతంటే మేము అటువంటి విశ్వాసం కలిగి ఉండాల ప్రభావం అతండి ఇదిగోనైనా నా తంటే నీ మాటనే జీవం ప్రభావం అతడి ఆ జీవన ప్రభావ మేము ప్రకటించాలా ప్రభావ ఆ జీవం నాకండి నీ యొక్క వాక్యులనే జీవం ఉంది ప్రభావ ఆ జీవం మేము అంతా ప్రకటించాల ప్రభావం మరణ పాత్రలో మమ్మల్ని ప్రభావం అండి నీ యొక్క కృపలు మమ్మల్ని కాచి కాపాడిన ప్రాభాన్ని అండి నీ యొక్క శిల్వ రక్తం ద్వారా ప్రభావం మమ్మల్ని కడిగినప్పు ప్రభావం అతండి పాపులమైన మమ్మల్ని ప్రభావ పరిశుద్ధులుగా మార్చిన ప్రభావ నిత్యజ్యోగ వారసులుగా మమ్మల్ని మార్చిన ప్రభావం అయినా ఏ యోగ్యత లే మమ్మల్ని ప్రభావం నీ యొక్క కృపలో కాపాడిన నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభావం ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభానైనా వారందరినీ మేము తండ్రి మీ యొక్క స్వార్థ ప్రకటించాలో ప్రభావం అయినా రీతిగా నా ప్రభావానికి మేము బోధించాలో ప్రభావ ఎంతోమంది అయినా కఠినపరచుకున్నారు ప్రభావ హృదయాల ప్రభా అటువంటి హృదయాల ప్రభావతాన్ని మేము నీ తిప్పాల ప్రభా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా తం మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభావ ఇదిగొన్న ప్రభావ నా తండ్రి ఏ రీతిలో మేము జీవించాలన్న ప్రభావ తండ్రి అటువంటి విధానాలు మాకు బయలుపరుస్తున్నందుకని నీకు వందనాలి తండ్రి ఇదిగోనైనా ఎంతో మంది కరోనా పేషెంట్లు ఉన్న ప్రభావం వారందరి పట్ల మీ కనికరం చూపించండి ప్రభావ ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభావ బ్లాక్ ఫంగస్తోనైనా బాధపడుతున్న వారందరినీ ప్రభావం మీరు స్వస్థపరచండి ప్రభావతండి మీరు ఏమైనా వారందరినీ కాచి కాపాడండి ప్రభావం మీ యొక్క కనికరం పట్ల చూపించండి తండ్రి ఇదిగోనైనా వారికి నా తండ్రి మీ యొక్క వాత్ని వారికి బయలుపరచండి ప్రభావం వారు ఆత్మీయతలు విప్పండి ప్రభావం మీరే సర్వోన్నత సర్వోన్నత దేవుడు వారి తెలుసుకోవాలి సృష్టిని విడిచిపెట్టాన సృష్టికర్తమైన నీ తట్టు తిరగల ప్రభావం అతని అటువంటి విధానాలను నడిపించండి ప్రభావం అతని ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇది అయినా ప్రేర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి కుటుంబాలకు మీరు ఆదరణ దయచేయండి ప్రభావ లే అపవాదికైనా వారి జీవితాల్లో చోటు ఇవ్వకుండా మీరు వారికి తోడైతే ప్రభావం మీరు అగ్నితో కంచకాలు దయచేయండి అయినా ప్రతి ఒక్కరి నా ప్రభావిత సేవకులుగా వాడుకోండి ప్రభా ఇది మరి ముఖ్యంగా అంతే దినాల్లో నా తండ్రి ఏ ఒక్క చిన్న అవకాశం కూడా మేము అవాదికి ఇవ్వడానికి వెళ్ళేందైనా అతని మీరైనా మీకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావం అయినా ఈ చివరి దినాల్లో ప్రభావ పడిపోకుండా నా ప్రభావం అయినా శక్తిని బలాన్ని మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభావం అయినా మళ్ళీ ఏదైనా తప్పు వాటిని సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు అయినా మీ యొక్క సేవలకు మమ్మల్ని నడిపించండి ప్రభు నైనా ఇటువంటి సేవ మార్గాలు మీకు చూపించమని నాయనైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు ప్రతి ఒక్కరికి మీ కృప కనిక్రం దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ రామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి స్తోత్రం ప్రేవాట్ల గొప్ప రేవ ఇ కోట్ల స్తోత్రం తండ్రి ఇది గొప్ప ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన మామల కడతా ఎక్కడ ఇద్దరు నా అని కోడి ఉంటారు మధ్యాహ్నం ఉంటా ప్రేమ మధ్యలో ప్రేమ తండ్రి మతం మాట్లాడతాండ్రీ మీ స్తోత్రం పరిశుద్ధ సహిత నాటంకాలం తీసుకోవ ఈ వాక్యం ద్వారా తన మొత్తం జీవించాల పరిశుద్ధుడ వైరస్ బాధ్యత ప్రతి ఒక్కరిని రక్షించబడతాం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరుచున్నా ప్రతి లేకుండా ఇబ్బందులు ప్రతి ఒక్కరిని పరిశుద్ధుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి కోట్ల రిస్ తీసుకో తర్వాత నా తల్లి మమ్మల్ని నిలబెట్టినట్టు నీకు వందన ఆసులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా పరిశుద్ధంగా మా చిన్న ప్రార్థనాలకు పరిశుద్ధించి గొప్ప దేవా నీక లెక్కలేని వందనాలయ ప్రభాతీ సూత్రము ప్రభాతం మేము ఇక్కడ ఉన్నామంటే నీ ప్రభాదయాద్రి మా దేవప్రభ మిమ్మల్ని అందరినీ నీ ఒక సజీవ లోక పెట్టుకున్నందుకు నీక లెక్కలేని వందనాలయ ప్రభాతీ మా దేవ మాతో మాట్లాడినందుకు నీక లెక్కలేని వందనాలయప్రభ నువ్వు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యాన్ని మేము జ్ఞాపకం పుచ్చుకొని దాని ద్వారా మేము నడుచుకునే ద్వారా మార్చండి తె ఏ సార్థాన్ని మా ఆటంకంలో రాకుండా చూడండి తెర్మ దేవ మధ్యవా నేను నీ యొక్క కొత్త నీ ప్రాధంలో కొత్తగా వచ్చినంతర్ మధ్యవా నన్ను నడిపించండి నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచండితారు మధ్య జ్ఞానం కొద్దుగా లేని వారికి కొద్దు ఉన్న వారికి స్థానాన్ని అవుతారు మధ్య ప్రభా తి సూత్రములు ప్రభాతం నీ గురించి తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క బిడ్డని గురించి తెలవప్రభ అటువంటి స్థలాలకు నీ యొక్క దైవ పంపించండి తల్లి సూత్రములు ప్రభాతాలు ఎంతో కోవిడ్ తోటి ఎన్నో అనారోగ్యంతో బాధపడుతున్నాడుతారు మధ్య అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటారు ఎవరు లేని వారికి తల్లి తండ్రి అన్ని నువ్వు గొప్ప దేవుడు అవుతారు ఎంత తిండి లేక ఇల్లు లేక ఈ సమయంలో ఎంతో బాధపడుతున్నాడుతారు మరి అటువారికి జ్ఞాపకం చేస్తారు గ్ని కలిసి వేసి కాచి కాపాడండి తర్వా సూత్రం సూత్రం ప్రభుత్వం గురుపులో ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని నీ ఒక్క రెక్కల కింద పంటపరుచుకొని కాచి కాపాడండి తర్వా ఇన్ని ప్రాంతాల్లో ఏసుక్రిస్తు నామంలో అడిగి ఆమె నా ప్రభావానికి శ్రోతం మా అమ్మని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావానికి శ్రోతం చేస్తాం అలలి దాసర వాక్యం ద్వారా మాట్లాడే ఆ వాక్యం లో అలలియా భద్రపతి దానికి ముందు పుతం సాయించనీ ఇంకా సరస్వతం నడిపించభావానికి శ్రోతం చేశాం ప్రభావనికి శ్రోతం అలలియా మా దేశం ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థం నా ప్రభావం ఉన్న బిడ్డల్ని ప్రభావ వైరస్ పట్టిన బిడ్డల్ని కష్టాలు బాధలు ఉన్న ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోమని ప్రార్థంకి భూమి అలలియా మన పాదపిటం ఆకాశంలో శివాసుమర్ దేశప్రభ ఇక్కడ మీ పాదం నుంచి మొరబెడతాం అలాగే నాదీవాని స్వతం ను మౌన్నత శక్తిమంతుడు వాచ్యకరుడు అలరిగా మీకు స్వస్వ్రత ఎవరి దేశప్రభ అలరియా నాదివాణికి శ్రతం మీ ఆధ్యాత్మిక సమర్థం జరిగిన దేశప్రభ ఇక్కడ వాక్యంగా మాట్లాడను అలాగే వాళ్ళ బిడ్డల్ని వైరస్ పట్టింది అలాగే ఆ శక్తిని గద్దించండి ఆ వైరస్ని మీకు హలలీ అనాది అని శాతం స్వసపచ్చని యువను ఆ పరిచిత గాయాలు జారా ప్రతి బిడ్డని బిడ్డ ఉన్న బిడ్డని ముట్టను తాకండి స్వసపరచని ప్రతి బిడ్డను చీకటించి విడుదల చేయండి వాళ్ళ మీద తెరవండి జ్ఞానం తెచ్చని ఈ అంత్యం లేచి గంతులేవాల వైరస్ ని పొందారా నా దేవు ఖరం చేయండి పది విడ నీ శిల్వల దగ్గర రావాలా రక్షణ పొందాలా ప్రభా ను ఎంతో బిడ్డను మరణించేసి ప్రభా నా దేవా కుటుంబం వ్యాప్తం చేసే దుఃఖంతో ప్రభా హల అలాదిగా రకరకాల ప్రభ ఎట్లా బాధపడుతుంది మీకు తెలిసేసే ప్రభా వాళ్ళకి మీరు ఓదార్చించండి జ్ఞానం తెలియచేయండి కావాలో స్వామి చేయండి అలాదిగా ఏం కదు ప్రభా మీరు అక్కడ పూర్తిగా చేయండి ఆ బిడ్డతో మీరు మాట్లాడి జ్ఞానదయం రక్షణ చేయండి ఆదీవాణి డాక్టర్లు ముట్టం తాకండి జ్ఞానం చేయండి కఠిన ఉందో తొలగించండి వాళ్ళని ప్రేమ ఉదయం పెట్టని వాళ్ళు మారా పొందారా అలాగే వాళ్ళు మోసం విడిచి పెట్టారా ఇసు ప్రభావను కరించని ఏముందో ప్రభాగం మంచిగా ప్రేమ ద్వారా సాయం చేయండి వాళ్ళ చర్సులు ముట్టం తాకండి వాళ్ళవి జ్ఞానం తెలియజేయండి వాళ్ళవి ప్రభావంతో బిడ్డని శుభం మారచని మరి పొందిన వాళ్ళకి శువార్థ వాళ్ళవి సరస్వ నడిపితే అది బిడ్డని జీవించి ఆశీర్వాద కనించేయండి ఎంత వాడిపోయి ఉన్నారు వారికి తాక ముట్టండి వాళ్ళవి స్వస్థపరచని నా దేవానికి శ్రద్ధం చేశాను ఎంత బ్లాక్ లో అమ్ముతుంటే సో ఆ బ్లాక్ లో ప్రభా అది గద్దించి అది వేసినా వెళ్ళిపోవాలి ఈసో ప్రభావ వాళ్ళ ఉదయం కరిగించండి అన్ని మెడిసిన్ ప్రభావ ఏం ధర ఉంది అదే ప్రభావ ధర రావాలా మన సిలిండర్ ఉలిండర్ మన తన ఆక్సిజన్ లో మీ రత్నం పుష్దైంది దాని నా ప్రభానికి వంద రేసప్రభ ప్రభానికి శోతం చేస్తాం ఎంతమంది మా పేరులు విశ్వప్రభ ఈ లోకంలో ఇడిచిపోయి మీ దేవ ప్రభా నిధులు ఇస్తాం వాళ్ళ కుటుంబం నుంచి ప్రాధ ఎంతమంది వైరస్ పట్టింది వాళ్ళు స్వస్సపరచండి వాళ్ళ జ్ఞానం తెలియచండి నా దీవానికి సోతం వాళ్ళ ఆత్మ తెరవండి వాళ్ళ విశ్వాసం అధికం చేయండి రేసప్రభ నా దీవానికి శాతం వాళ్ళ సత్యాన్ని బయర్పరచని వాళ్ళ ఆత్మలో తెరవండి చిన్న పిల్లలతో సహా పెద్ద పిల్లలతో సహా నీ సేవ చేయాలా ప్రతి అలాది కాంగ్రెస్ కుటుంబం నుంచి ప్రాథమిక సంఘం నుంచి పతికి ఉద్యమం రావాలా నీ కోసం నిలబడాలా సుప్రభ మీ నిలబెట్టండి అలాది ఆ పతి సరస్వతం రావాల సుప్రభ చేయండి నా రాజా నీకు వనాల సుప్రభ ఏపీ వివడం అగ్నికరించండి ఫ్యామిలీ అగ్నికరించండి ఓ జీవించే ఆశీర్వాది జ్ఞానం తన అభిషేకం నడిపించండి నా దీవానికి ఇంకా విశ్వాసం నడిపించండి విశ్వాసం యొక్క తప్పు ఇచ్చిన ఆ రోజు అందరూ పుట్టించిన దేవుడు మా దగ్గర పట్టించిన విశ్వాసం అధికం చేయండి నా దేవాణి స్వతం అలా అన్నది అన్ని విషయాలు నేర్పిస్తున్నాను ఇంకా మీరు నేర్పించండి అండ్ నా ముట్ట శక్తి ఆరోగ్యం దచ్చింది ఇంకా సైతం శక్తులు పర్వతానికి ఇంకా శక్తి తెచ్చని ఇంకా వాక్యం ఇంకా బయలుపరచండి నీ బలాన్ని శక్తి తెచ్చని స్వస్థపరిచి అగ్ని కంచండి అక్క ముట్టం తాకండి అక్క విశ్వతం రావాల శక్తి తెచ్చి ఆరోగ్యం దేయండి అగ్ని కంచండి చీఖర శక్తి దెయ్యాలని గద్దిస్తున్నాను కదించండి పాప సముద్రం మీతో జ్ఞానం తెచ్చండి ఫీచర్ బిల్చేయండి అలా అగ్ని కంచం గొప్ప సేవకులు కావాలా బాబు గొప్ప సేవకులు కావాలా పశువులాభామ విషయలు దానిని చక్రవతి పుట్టను తాకండి జ్ఞానం అంత దాని ఆ బిడ్డ ముట్టను తాకండి ఇంకేం కొద్దు అగ్ని కంచండి వాళ్ళ డైరీ తాకి ఆ బుధాల పుణ్యాల డైరీ విషయ అలా వాళ్ళ కుటుంబం మన వైరస్ పట్టింది వాళ్ళు విశ్వశపర్చండి నా దాకా ఏపీ మీకు తెలిసే ఉన్నది వాళ్ళకు మొరు పెడతాను వాళ్ళ వైరస్ ని విడిపించి అలాదిగా మరి శిశుస్తారు కానీ రుశిస్తారు కానీ ఎంత మంది ఉన్నారు ఎసో మన రాజన్మన్నత సాయి కుటుంబం విలువడి ఆ కుటుంబం అందరినీ స్వస్థపరి ఉల్లాస వస్త్రం ధరిపించని జ్ఞానం తెచ్చని ఆ సంఘం ఉద్యోగం రావాల సరస్వతం రావాలా కుటుంబం ఆదరించి పథకు ఆదరించి ఆదరణ మీరే ఉంది సో శాంతి మీరే ఉంది స్వస్థత మీ ఉంది ప్రభా అక స్వచ్ఛత నీ బిడ్డలే మా పార్థన ప్రభ ఆలకించి గొప్ప అభిజన్ తెచ్చి మీరు అక్కడ సిద్ధపట్టండి సరస్వతం నడిపించి మధ్య మెయిన్ మహాపరిషుదుడా మహోన్నతుడా కనికృందల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన ఏసయ్యా నాయనా నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి అత్యున్నత సింహాసనంపై ప్రభా తండ్రి ఆశీనుడు అయినా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలం అంతా కాచీ కాపాడి నీ ప్రభా దివారాత్రములు కంటి పాప కాచి కాపాడి ప్రభా ఈ యొక్క దినంకు నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా తండ్రి ఈ యొక్క కాలం నీ స్వరం ఇనిపించే బాధ్యత ధన్యత ఇచ్చిన పరలోకమంద నా తండ్రి నా వందనాలు తండ్రి నా ప్రభ నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఏసయ్యా తండ్రి నీకే యుగ యుగములు కలుగునుగాక అంటే మీ ఆ తండ్రి నా ప్రభా ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాలం మీ స్వరం వినిపించినారు ప్రభా మీ దాసుడు ద్వారా ప్రభాతండి అవును ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా నా హృదయపూర్వకంగా ప్రభా తండ్రి నేను స్వీకరిస్తున్నాను ప్రభా నా తండ్రి అవును ప్రభా ఆ శివమురాలు ప్రభా ఆ సిస్టర్ ప్రభా తండ్రి నాయన తన బిడ్డను కోల్పోయి కూడా ప్రభా తండ్రి ఆమె నేను సుఖంగా ఉన్నానని ధైర్యంగా నాయన చెప్పగలిగింది ప్రభా ఈ రోజు మాలో అంత విశ్వాసం మేము ఉన్నామా మేము పరీక్షించుకోవాలా ప్రభా ఆ సిస్టర్ లాగా మేము విశ్వాసంలో ధైర్యంగా మేము ఉన్నామని మేము సుఖంగా ఉన్నామని చెప్పగలగాల ప్రభా ఆ రీతిగా విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా అలాగే ప్రభా తండ్రి ఆ శతాధిపతి కూడా ప్రభా తన దాసుడి గురించి ప్రభా నీ దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు తండ్రి మీ యొక్క మాట చెప్తే చాలన్నాడు ప్రభా మీ యొక్క మాట వలనే ఆయనకి స్వస్థత కలుగుతుంది ఎంత ధైర్యంగా ఒక అన్యుడు ప్రభానాయన నీ యొక్క విశ్వాసంలో అంతగా కనపరిచినారు ప్రభా తండ్రి కాబట్టి మేము కూడా ప్రభానయన విశ్వాసంలో కనపరచాలా ప్రభా అంత విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించండి కేవలం అది ప్రభా యొక్క మాటతోనే మాకు విశ్వాసం వస్తుంది అంటే నీ వాక్యం మా హృదయంలో మాలో సమృద్ధిగా ఉండి నా ప్రభా ఆ వాక్యాన్ని స్వీకరించి నా తండ్రి ఆ వాక్యాన్ని పాటించి ప్రకటిస్తేనే ప్రభా ఆ విశ్వాసం మేము ఆ రీతిగా మేము చెప్పగలగాం కాబట్టి మేము పాటించకపోతే ప్రకటించకపోతే స్వీకరించగలికపోతే మేము అవిశ్వాసం లాగానే ఉండిపోతాం కాబట్టి తండ్రి నాయన మీకు వాక్యాన్ని మా హృదయంలో సమృద్ధిగా ఉండాలి ఎందుకంటే ఆ వాక్యమే మీ జీవం ప్రభా ఆ జీవం ప్రతి అవయంలో ఉంటది కాబట్టి ప్రతి అవయం మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభ సమస్త రోగముల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చినారు కాబట్టి తండ్రి ఆ అధికారాన్ని మేము ఉపయోగించుకోవాలా అది కేవలం మీ విశ్వాసంలో మీ యొక్క వాక్యంలో మేము సమృద్ధిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది ప్రభా అవును ప్రభాతం అండి నాయన యొక్క ప్రకటన గ్రంథంలో ప్రభా మీరు చూపించినారు ప్రభా అక్కడ నాలుగు జీవుల ప్రభా మీరు సింహం వలె అలాగే ప్రభా దూడవలె మనిషిని పోలిక ముఖం వలె అలాగే ప్రభాతండి మీరు చెప్పినారు ప్రభాతం అండి పక్షిరాజి వలె ప్రభా అవును ప్రభా యొక్క ప్రవచనాన్ని ప్రభా తండ్రి నేను నా హృదయపూర్వకంగా నా తండ్రి స్వీకరిస్తున్నాను ప్రభాతం అండి నా జీవితంలో స్వతంత్రించుకున్నాను ప్రభా నా బ్రతుకు దినన్నిటి ఎదుట ప్రభాతండి మీరు నీ బతుకున్నంత కాలం ప్రవచనం నా జీవితంలో నెరవేర్చమని ప్రభా నీ సన్నిధిలో నికు మరపెడుతున్నాను ప్రభా లేనియా ప్రభాతం ఎంతమంది అయితే ప్రభావిస్తాయా ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభా బ్లాక్ ఫంగస్ అని ప్రభా ప్రతి ఒక్కరు హాస్పిటల్లో ఐసీయూలో బెడ్స్ లేక ప్రభ ఎంతో మంది ప్రియులు ఉన్నారు ప్రభాతండి నా ప్రభావ వాళ్ళందరినీ మీరు ముట్టండి తాకండి ప్రభావిస్తాయ్యా ఆ కలవరి శిరులో ప్రభావ మీరు పొందిన గామిల ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థ కలగాల ప్రభా అవును ప్రభా యొక్క చీకటి తెగులకి ప్రభా నైనా మీరు మాకు ఆమోదం ఇవ్వలేదు మాకు దాన్ని గద్దించే అధికారం ఇవ్వలేదు కానీ ప్రభాతండి అది ఎవరికైతే ఉందో ప్రభా వాళ్ళ గురించి ప్రార్థిస్తే ఖచ్చితంగా అది వాళ్ళని విడిచిపెడుతుందని మీరు చూపించినారు దాని గురించి మేము ఎంతో ప్రార్థిస్తాం ఎంతో మంది నాయన స్వస్థపడి ఈరోజు సజీవ సాక్షిగా చెప్తున్నారు ప్రభా అది కేవలం ప్రభా నాయన ప్రార్థించడం వలనే కాబట్టి తండ్రి మేము ఎడతెగగా ప్రార్థించాలా ప్రభా తండ్రి ఈ లోక సంబంధమైన విషయాల్లో ప్రభా లోక సంబంధమైన కార్యంలో మా సమయాన్ని మేము వృధా చేయకుండా నాయన తండ్రి యొక్క వైరస్ బాధితుల గురించి ఎవరైతే ప్రభా యొక్క పాపపు బంధకాల్లో ప్రభావ ఈ యొక్క లోకం అనే బంధకాలు ఉన్నారో వాళ్ళందరి గురించి మేము ఎడతెగగా ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం మా అందరికీ దయచేయండి ప్రభా అలాగే ప్రభా తండ్రి ఎంతోమంది ప్రభానైనా పాస్టర్స్ ప్రభానైనా మరణించినారు ప్రభా మీ అందరు నిద్రించినారు ప్రభా వాళ్ళందరూ ప్రభా మీ యొక్క సన్నిధిలో మీ దగ్గర ఉన్నారు ప్రభా మీరు వాళ్ళకి సేవ చెప్పిండ్రు ప్రభావ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి యొక్క సంఘము ప్రభానైనా तंत्र कापर लेक उ प्रभा కాబట్టి ఆ సంఘములకు కాపరి మీరు సత్యాన్ని ప్రకటించే సేవకులను లేవనెత్తండి ప్రభా ఆ సంఘంలో ఉన్న వాళ్ళ సభ్యులకి మంచి సేవకుడిని మీరు దయచేయండి అలాగే ఆ కుటుంబాలను ప్రభా తండ్రి నాయన మీరు ఓదార్చండి ఆదరించండి కనికరించండి వాళ్ళు బ్రతికి దినములంతా ప్రభా నాయన మీ కృప మీ యొక్క సదాకాలం వాళ్ళకి తోడయండి భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి బంధువుని కోల్పోయి ఈరోజు ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు ప్రభా తండ్రి నిరాశలో నిస్పృహలో ప్రభా తృంగిపోయిన ప్రభా తండ్రి వాళ్ళకి మేము ఏ రీతిగా ఓదార్పు ఇవ్వాలా ఏ రీతిగా మేము ఆదరణ చూపించాలా ఏ రీతిగా యొక్క వాక్యాన్ని ప్రకటించాలా వాళ్ళకి మేము ఎలాగా ప్రభా వాళ్ళని ఉల్లాసపరచాలో ప్రభా మీరే మాకు జ్ఞానం అనుగ్రించండి ప్రభ లోక జ్ఞానం కాదు ప్రభా మీ యొక్క దైవిక జ్ఞానం మీ పరలోక జ్ఞానం అనుగ్రహించండి ప్రభ కాబట్టి ప్రభా ఎవరైతే ప్రభావి కోల్పోయినారో ప్రభావాలందరికీ మీరు తోడుండండి ప్రభాత తండ్రి నాయనా తండ్రి కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ వాళ్ళ పిల్లలు బంధువులు వాళ్ళు పనిచేసే చోట ఇరుగు పరుగు వాళ్ళు ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నాయన తండ్రి నాయన యొక్క వైరస్కి యొక్క వ్యాక్సిన్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడి మీ ప్రొటెక్షన్ దయచండి మమ్మల్ని అందరినీ ప్రభావ ఇంకా మాలో ఏమైనా ప్రభావ లోటుపాట్లు ఉంటే ప్రభా యొక్క వాక్యముల ద్వారా మేము సరి చేసుకొని చేసుకొని నా తండ్రిని సేవకు మేము పాత్రలు అవ్వాలా ప్రభా తండ్రి మా యొక్క హృదయాలను మమ్మల్ని మేము సంపూర్ణంగా ప్రభావ పరిపూర్ణమై మీకు సమర్పించుకోవాలా ప్రభా అలాగే ప్రభా అన్న గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా చంద్రశేఖర్ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయింది ప్రభ అలాగే ప్రభావం లేదండి ఆ సిస్టర్కి అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళ అన్నదమ్ములు బంధువులు ఉద్యోగులు అలాగే స్టూడెంట్స్ వాళ్ళందరికీ ప్రభా మీరు మంచి ఆరోగ్యం దయచేయండి యొక్క వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడని ప్రభా అవును ప్రభా ఆ రోజు శిష్యులకు ప్రభానం అయినా మీరు ఏ రీతిగా అయితే ఉండి ప్రభా వాళ్ళని మీరు సేవకులు ఏమైనా ఎత్తున్నారు ఈ రోజు కూడా ప్రభానమైన మీరు నాయన అన్న రూపంగా మమ్మల్ని సేవకులుగా తీర్చిదిద్తున్నారు మేము ఏ రీతిగా నడవాలా ఏ రీతిగా మెలగాల ఏవి చేయాలా ఏవి చేయకూడదా ప్రతిదీ ప్రభా మీరు అన్న ద్వారా చూపిస్తున్నారు అది మీరు చూపిస్తున్నారు ప్రభా కాబట్టి మీకు వందనాలు ఎత్తయ్యా నా తండ్రి మీకు కృతజ్ఞతలు ఎందుకంటే మీ ఆత్మ మా మధ్య సంచరిస్తుంది కాబట్టి మేము దానికి ధన్యులు చేసినందుకు వంద నాలుగుతుల స్తోత్రము ప్రభా తండ్రి ప్రభా ఈ అంతే దినాల్లో మేము ఉన్నాం ప్రభా నాయన మీ వెళ్లి విందికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రభా మీ పత్రిక మేము పోయి ప్రకటించాలా ప్రభా నాయన ఆ యొక్క ప్రకటించడం అంటే నీ సేవ మేము చేయాలా ప్రభా మేము సిద్ధపడాలా ప్రభా తండ్రి కాబట్టి ఇక్కడ ఉన్న వాటిని రకాల పైన తండ్రి నువ్వు కాబట్టి తండ్రి చిత్తమే ఈ మేము నెరవేర్చాలా కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని అన్నింటినీ మేము విడిచిపెట్టాలా తండ్రి మీరు అక్కడ సమీపంగా ఉంది కాబట్టి ప్రభా మేము సిద్ధపడాలా అనేకుల్ని సిద్ధపడి మాలో ఇంకా ఏమైనా తండ్రి బలహీనతలు ఈ లోక సంబంధమైన మాలిన్యము ఏమైనా ఉంటే ప్రభా తండ్రి నాయన వాటన్నిటిని మేము విడిచిపెట్టాలా ప్రభ నీ సేవలో ప్రభా మేము పాల్గొందాలా ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన నీ శరీరము తిని నీ రక్తము తాగే బాధ్యత ధన్యత ఇచ్చిన ప్రభ నీ మరణంలో ప్రభా ఆ కలవరి శివులో మీరు పొందిన మరణంలో కూడా ప్రభ మమ్మల్ని మీరు పాల్పొందించినారు ప్రభ నాయన కాబట్టి నీ యొక్క రక్తము తాగినాం ప్రభా నీ యొక్క శరీరం తిన్నాం కాబట్టి పాపపూరితమైన మమ్మల్ని ప్రభావ మీరు పరిశుద్ధినిగా మార్చినందుకు మీకు వందనాలు ప్రభావం ఆయన మీకు ఏమి ఇచ్చినాను మీరు రుణం తీర్చుకోలేం ప్రభా మా తండ్రి కాబట్టి మా బ్రతుకు దినములు అన్నిటి ప్రభా నేను నిన్ను గణపరిచి నీకు సాక్షులుగా అనేకుల్ని ప్రభాన్ని అయినా నీ సన్నిధికి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని ఈ యొక్క చిన్న ప్రాధాన అంశం ప్రభానం అయినా నీ సన్నిధిన నీ పాదాల చెంత చేరి ప్రభావం అయినా మరియా ఏదైతే ప్రభావం అయినా నీ పాదాల చెంత పెట్టిందో మేము కూడా అయితేగా పెడుతున్నాం మా ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రములు ప్రభా యుగ చెల్లిస్తు చెల్లిస్తూ నదిరేడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె స్తోత్రీ మా ప్రభావ నీకే విలా స్తోత్రాలు దేవాయసీమ ప్రభావ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభావ నీకు దాసం చేత మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవాయసీమ ప్రభ శూన్యమీరాలు దేవాయస్మ ప్రభ ఇంత విశ్వాసంతో ఉంది మా ప్రభా దేవాయస్మ ప్రభావ ప్రతి విశ్వాసంతో ముందుకు సాగాలి మా ప్రభావ దేవాయస్మ ప్రభు నీకు మెండిన దీవుని కుమరించి దేవ విశ్వాసంలో ముందుకు సాగి దేవాయస్మ ప్రతి ఒక్క చికిత్స క్రీష్మను సాయం చేయండి మా ప్రభావ ప్రకటన ఇచ్చిన దాన్ని వందనా స్తోత్రాలు దేవాయస్మా ప్రభ నాలుగు దాంట్లో దేవాయస్మ ప్రభావ మేము ఆ రీతిగా మేము జీవించడానికి సాయం చేయండి దేవా దేవాయస్మ దూడవాలే ముఖం వల్ల దేవాయస్మ ప్రభావ ఎగిరేటటువంటి దేవాయస పక్షిరాజు వాళ్ళ జీవితాలను అట్లా పరీక్షించుకుంటు సాయం చేయండి ప్రభా దేవాయశ ఇంకా ముందుకు సాగుటకు సాయం చేయండి మా ప్రభా దేవాయస్సు ప్రతి ఒక్క ముందుంచి మేము వెళ్ళుటకు సాయం చేయండి మా ప్రభా మా యొక్క ఘనత మై మీకే చెల్లెను కాక దేవాయసీమా దేవదూతలతో పొగడబడుతున్న మహా తండ్రి దేవాయసి నీకే స్తోత్ర మా ప్రభా దేవాయసిం ప్రభావ ఈ కాలంలో దేవాయశమా ప్రభావ కోవిడ్ విషయం ప్రాణిస్తున్నాను మా ప్రతి ఒక్కరి తెగులు దేవాయస్మరు నెగిటివ్ వచ్చినాకు సాయం చేయండి దేవా ప్రతి ఒక్కరి దేవ తీసివేయండి మా ప్రభు మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు దేవ ఆయస్మ ప్రార్థన చేయించిన కదా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరిని నీ అందరూ తిరిగే బిడ్డలుగా ఉండకు సాయం దేవా ప్రతి ఒక్క పాపం విషయంలో ప్రతి ఒక్కరి తీసివేసి మంచి నీతి నిజాయితీగా నీ కట్టడాలను గైకొని దేవాయస్మ్రభ నీ యొక్క రీతిగా జీవించి పోలి నీ పోలి నీ రీతిగా జీవించే విషయంగా వాళ్ళు ఉండండి మా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందన స్తోత్రాలు దేవా ప్రతి ఒక్క వయసు మా లో ఎంతో మందికి ఆహారం లేదు మా ప్రభ ఆహారం దయచేయండి మా ప్రభావ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది మా ఫైనాన్షియల్ నీడు దయ మా ప్రభా దేవా జీడిపి గ్రోత్ ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి దేవా యువనస్సుల పట్ల అదేవాస మీరే సాయం చేయండి దేవా ప్రతి ఒక్క బీద విధవరాన్లు ప్రతి ఒక్కరు ఉన్నారు మా ప్రభావ బీద పీపుల్ ప్రతి ఒక్కరికి దేవా హైస్మా రీతిగా మీరు సాయం చేయండి మా ఇంకా దేవ కేవీపీఎం లో ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశ్రించండి మా ఇంకా నీ యొక్క వాక్యంలో దేవ ఎదుటకు సాయం చేయండి మా ఇంకా మరమలు తెలుసుకుని దేవా చంద్రశేఖర్ అన్న చెప్పి అదే హైస్మా ప్రభావ విని దేవాస్మా ప్రభావ మేము కూడా ఇతరులకు చెప్పే భాగ్యం దయచండి మా ప్రభా దేవాస్మయో బోధించే భాగ్యం దయచేయండి మా ప్రభా అదే వయసు మా ప్రభావ మీరే తోడని దాన్ని బట్టి స్తోత్రాలు దేవాస్మాప ఇంకా ముందు దేవాయస్మ ప్రభావ ఇంకా వాక్యంలో బైబుల్లో దేవా హస్మ ప్రభావ పాఠంలో ప్రార్థనలో దేవా హస్మాప్రభ మేము నిన్ను ఏక రీతిగా దేవ మేము జీవించడానికి నిన్ను ఏక రీతిగా దేవా హస్మప ప్రభావ నిన్ను సేవించే భాగ్య మాకు దయచేయండి మా ప్రభ ప్రత బిడ్డను దీవించి ఆశ్రయించేవాయిస్మాప్రభ ఈ మధ్యాహ్న కాల దీవునాల మా పైన కుమరించి ముందు ముందు దేవాయస్మ ప్రభ నా జీవితాంతం అంత దేవాయస్మ ప్రభ రక్షకు నేర్శ్రీ క్రిష్ ప్రభు నామంలో మేము ఉండటం సాయం చేయండి మా ప్రభ త్వరగా రాబోతు నేస్త క్రిస్తు పేట వేడుకొని చున్నాం తండ్రి ప్రేమ తండ్రి గొప్ప రాజ్య గొప్ప ప్రభావం తండ్రి కేసా ఇంత మంచి అవకాశం మాకు అనుకరించినందుకు నీకు వందనల్ తండ్రి ప్రభా గత వారంతో కాపాడుతున్నందుకు వచ్చినావు ప్రభా అంటే నీ కింద కాపాడినందుకు నీకు వందనల్ తండ్రి ప్రభా అదేవిధంగా నేను వేసే ప్రభా లాక్డౌన్ సమయంలో కూడా మాకు ఇంత మంచి సమయం మాకు అనుకరించినందుకు నీకు వందనల్ ప్రభా మరి పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు తెలుస్తూ వచ్చాం తండ్రి ప్రభా అదేవిధంగా వాక్యం వినబట్టి నేను ప్రభా అర్థం చేసుకొని ప్రభా దానికి ప్రకారంగా మేము నడుచుకు సాయంత్రం చేయమని ప్రభా నీకు వంద ప్రభా మా సేవ ఏవి ఏ రీతి ఏ రీతిగా ఉందో మీరు చెప్పినారు తండ్రి ప్రభా ప్రభా మేము సిద్ధంగా ఉండి ప్రభా ఒక యుద్ధానికి వెళ్ళటకు సిద్ధంగా ఉంటాం ప్రభా వాళ్ళ సిద్ధంగా ఉండి ప్రభావి నీ పరిచయకు నీ సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళేటకు కొనసాగించకు మాకు మార్గం దయచేస్తున్నందుకు నీకున్నాను తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ ఎంతో మంది వైరస్ నుంచి బాధపడుతున్నారు ప్రభా కుటుంబాల కోసం ప్రాధం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల శాంతిని సమర్థం దయచేనుకోవాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది ఇటువలే ప్రభా తల్లిదండ్రులను కోల్పోయారు పిల్లలను కోల్పోయారు వాళ్ళ కుటుంబంలో కూడా శాంత సంబంధం తెచ్చింది ఏసుక్రీస్తునామంలో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా వాళ్ళకి స్వస్థత రావాలా తండ్రి మరి నాన్ ఎస్ఐ చంద్రశేఖర్ బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ అనారోగ్యంగా ఉంటే తీసివేసింది తండ్రి ప్రభ నాసే ప్రభా యేసు క్రీస్తునామంలో స్వస్థత దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా నైన్ఎస్ ప్రభా ఎటువంటి నైన్ఎస్ ప్రభా ఏ స్థితిలో ఉన్నదండి ప్రభా నీ వాక్యం చెప్పి నేను ప్రభా ముందుకు కొనసాగటం నడిపిస్తున్నది కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ సిస్టర్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎటువంటి దుష్టశక్తులు దగ్గర రాకుండా ప్రభా మీరే కాపడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేనేసే ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న బిడ్డలు తండ్రి ప్రభా మేము ఆ విధంగా ఉండి ప్రభా నీ నీ ప్రేమ నీ జాలి దయ కలిగి నేనే ప్రభా ముందుకెళ్ళేట సాందేశంగా కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎందుకంటే లోకమంతి తోడేళ్ళ ప్రపంచాలు తండ్రి ప్రభా ఆ మధ్యలో పంపిస్తాను ప్రభా మేము బలిపశుగా నానేసే ప్రభా నువ్వైతే మా కొరకు మరి నుంచి చనిపోయినావు తిరిగి లేచినావు తండ్రి మేము కూడా నేనేసే ప్రభా ఒకరికి నేనేసే ప్రభా అలాంటి విధంగా ఉండాలి తండ్రి మరి నేనేసే ప్రభ సాక్రిఫైస్ జీవితం కలిగి ఉండాలి తండ్రి ప్రభా నేసే అని మరి యొక్క వాక్యం మేము సెలవిస్తుంది తండ్రి ప్రేమ జాలి జాలి కలిపి నీ ఒక వాక్యం ప్రకటించమని చెప్తున్నాం ప్రభా అవును తండ్రి నేనేశా ప్రభా వాళ్ళు కొద్దిగా అంటే దయచేయం అని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ యొక్క పర్లోక జ్ఞానం దయచేయం ప్రభా వివేక జ్ఞానం దయచేయం ప్రభా నేస్తా మరి అదేవిధంగా ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం ఆన్లైన్ లో అటెండ్ అయ్యారో ప్రభా వాళ్ళ సమయంలో నేనేస్తా కేటాయించి నేను వాళ్ళ ముందుకు వచ్చిన తండ్రి ప్రభా కొత్త వారి కోసం ప్రార్థన చేస్తున్న గ్రూప్లో కొత్త వారు వస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలు కూడా దీవించి ఆశీదించండి ఎటువంటి సమస్యలు ఉన్న ప్రభా యొక్క విన్నపంలన్నీ మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా సమస్యలన్నీ మీకు మీ ముంగడు ఉంచుతున్నాం తండ్రి ప్రభా ప్రభు ప్రార్థన ఇచ్చి అప్పగిస్తూ నేసుక్రీస్తు నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ రాజా పర్షురా పర్షుడా పర్షుడ తండ్రి ఏసు ప్రభానికు లెక్కడి వందనాలైనా ప్రభా వాక్యాన్ని ప్రభానికి వందనాలు ఏసు ప్రభా చెప్ప చెప్పబడిన వాక్యాన్ని ప్రభా నీకటి పలింపుదించండి ఏసు ప్రభా వచ్చిన ప్రతి పీడని దీవించి ఆశ్రోయించి మీరు ఎక్కడి కింద భద్రపరచుకోండి ఏసు ప్రభానికి ఎంత వందనాలైనా వాక్యాన్ని ప్రభావ మేము యూజ్ చేయాల ఏసు వాక్యం పట్ల ప్రభా ఏసు ప్రభావ వాక్యాన్ని పట్టుకొని మేము ప్రార్థన చేయాలా మా ప్రతి ఒక్క అవయవంతో మేము మాట్లాడడం ఏసు ప్రభా మీ సహాయం మాత్రం దేవానికి ఎంత ఆత్మ లో నడిపించండి అవిశ్వాసంలో పడకుండా మాకు సహాయం చేయండి ఏసుప్రవా మీ సహాయం మాకు దయచండి తండ్రి మా తలంపులు మా సమస్తం కొట్టివేసి మీ తలపు మీ జ్ఞానం మాకు దయచండి ఏసుప్రవాజంగా ఏసు ప్రభావ యొక్క నాలుగు నాలుగు ప్రభావి మీరు మీకు సాదృశంగా ఉన్న ఏసయా దైవానికి ఎంతో వందనాలు అలాంటి చీత మాకు కూడా మీరు దయచేయండి ఎందుకంటే ప్రభావ మీరు మీకు పోలి ఉన్న ప్రభావ దైవానికి ఎంతో వంద వాళ్ళ మిమ్మల్ని చూడాలా ఇష్టప్రభా అలాంటి జీవితం మీద రైట్ చేయండి ఇసుప్రభా మీరు అద్భుతమైన కార్యాలు కలిగించండి ప్రజల మీద ఇచ్చేయండి లేవా మా దేశాన్ని రక్షించండి ప్రజలను రక్షించండి మీ గొప్ప జన సమాన్ని రక్షించండి ఇసుప్రభా మీ కాపుదల వల్ల దండి ప్రభావ ఎంతమంది అయితే బెడ్ పడకలలో ఉన్నారో బెడ్లలో ఉన్నారా వాళ్ళందరినీ మీరు హీల్ చేయండి మీరు అక్కడ వల్ల రై చేయండి వాళ్ళకి మంచి సరియైన ట్రీట్మెంట్ మీద ఇచ్చండి సరియైన మందుల మీద ఇచ్చండి కవా ప్రతి ఒక్క ప్రభావ వైరస్ ని మీరు గర్దించండి నన్న బ్లాక్ ఫంగస్ ప్రభావ వింటున్న మిస్త ప్రభావ అది అన్ని కూడా మీరు గర్దించండి మీ కోపాన్ని చల్లార్చుకోండి ఇస్తూ మీ ప్రేమను చూపించండి సయా మరి ముఖ్యంగా ఎసుప్రభ విని బ్రదర్ వాళ్ళ ఫాదర్ సీనియర్స్ మీరు సంపూర్ణంగా హీట్ చేయండి మీకు ఎంతో బందాన్ని మీ కుప్పలో భద్రపరచుకోండి కొంతమంది అయితే ఎస్తు ప్రభావ మీరు సేవ చేస్తున్నారు ఎస్తు ప్రభా బిడ్డలందరికీ మీరు తోడుకునండి ఏసుప్రభా నీకు ఎంతో వంద మీరు అభిషేకించండి ఎస్సుప్రభ సేవానికి గొప్ప తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు వస్తాయా మీకు సర్వం సాధ్యమైంది సర్వం మీద అధికారం పొందిన కూడా విస్తృత ప్రభుత్వం కార్యం జరిగించండి విడుదల విడుదల మీరు ప్రకటించండి తండ్రి మీ యొక్క శాంతి సమాధానం మా దేశంలో ఇచ్చేయండి ఆత్మరక్షణ పొందుతా కూడా సాధించండి అనేక లాభాలది పరిశుద్రండి దేవాణి సుప్రభ నీకు లెక్కలేని బంధునాలు ప్రభావ కృతజ్ఞత శ్రోత హల పరిశుభ్రమైన సర్వశక్తి మంత్రుల నీకు బంధునాలు ప్రభావ అవసరం పైన దేవా నీకు అస్తవుతుండ తండ్రి దేవాయసు ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాల ప్రభా దేవాస ప్రభా మరి వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాల ప్రభావ దేవా ఏసు వాక్యం ప్రకారం మేము నడుచుకోవాలా ప్రభా లేవా ఏది కూడా మేము మర్చిపోకుండా ప్రభా అది మా హృదయంలో దాచిపెట్టుకుని ప్రభా దేవాస ప్రభావ మరి ప్రతి ఒక్క దుష్టాత్మనం కూడా ప్రభా ఈ చుట్టుకృష్టి స్నామంలో గర్దించి కొటి వేసే మరి నీ యొక్క వాక్యం రోతులకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి దేవా ఏసు ప్రభావ ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రభావించుటకు మీరు మాకు సహంతా ఇచ్చింది ప్రభా దేవా ఏసు ప్రభా ప్రతి ఒక్క ప్రవచనాలు కూడా ప్రభ నెరవేరుతున్నందుకు నీకు వందరాలు ప్రభా దేవా ప్రభా మరి మీరు ప్రభా మమ్మల్ని నేర్పరచుకున్న ప్రభా యొక్క ఏ నడిపిస్తున్న ఆ యొక్క విధానాలు బట్టి ప్రభా నీకు వందరాలు తండ్రి కృతజ్ఞతలు అయినప్పు సర్వశక్తి మంత్రానికి వందరాలు ప్రభా దేవా ప్రభా ఏసీ అమర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బిడ్డ మీరు దీవించండి ఆశీర్వదించతనింపను దేవాయచు ప్రభా అనాది పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ థర్డ్ వే ప్రభా చిన్న పిల్లల పైన పడుతుంది కాబట్టి ప్రభా ఆ యొక్క చిన్న పిల్లలకు కూడా ప్రభాని అస్తం తోడించని ప్రభావ వారిని కూడా ప్రభాని యొక్క రెక్కల కింద భద్రపరచుకుంటండి దేవాయచు వైరస్ నుంచి కూడా ప్రభా ఎంతమందికి అయితే ప్రభా యొక్క బాధపడుతున్నారు ప్రభా వారిని అందరిని కూడా అస్తంతో తాకని ముట్టని స్వస్థపరిచని ప్రభా దేవాచు ప్రభ స్వస్థపచ్చే ఏ హోమాను నేనని చదివించిన దేవుడు ప్రభా దేవాచు నీ ద్వారానే స్వస్థత రావాల ప్రభా ఈ లోకం అందరూ తెలుసుకోవాలి ప్రభా దేవాయు మరి మీరు చేసే ప్రతి ఒక్క అద్భుతాల ప్రభావ వాళ్ళు చూడాలి ప్రభావ ఏసు ప్రభావ వాళ్ళు తెలుసుకోవాలి ప్రభావ అదంతా కూడా ప్రభావ వాళ్ళు ఆత్మీయంగా గ్రహించడం ఒక సహాత ఇచ్చని ప్రభావ దేవా ఏసు ప్రభావాన్ని కలిక కళ్యాణ్ ప్రకటన గ్రంథంలో కూడా ప్రభావ తెలియజేసిన నాలుగు జీవులు కూడా ప్రభావ అవి మీకే స్టార్దృశ్యంగా ఉండే ప్రభావ ఏసు ప్రభావ మరి మేము కూడా ప్రభావం వాటిని అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభావ ఏసు ప్రభావ మరి యోహాను ప్రభాని పట్ల చూపించిన ఆ యొక్క సేవా విధానంలో ప్రభా తను ఎంతో మిమ్మల్ని ప్రేమించే ప్రభా అనేక అనేక మందికి యొక్క శుభార్త ప్రకటించిన ప్రభా అదే రీతిగా మేము ప్రేమ పూర్వకంగా ప్రభా నీ యొక్క శువార్త ప్రకటించాలి ప్రభావ ధైర్యంగా మేము ప్రకటించాలి ప్రభా దేనికి మేము భయపడదునైనా దేవాయచ ప్రభావ మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము సంపూర్ణంగా సాగిపోవటకు ప్రభా మరి మాకు ఇంకా నడిపించిన ప్రభా ఈ యొక్క వాక్యంలో తెలకు ప్రభా ఏని బంధనాలు దేవాయచ ప్రభావ ప్రతి ఒక్క ప్రభావం దయచిన ప్రభా దేవా ప్రభా నియోతు ఇవ్వబడడానికి మాకు శక్తినివ్వండి ప్రభా ఏ లెక్కలే నివందనలు ప్రభా దేవాచు ప్రభా బ్రదర్ వాళ్ళ ఫాదర్ నిర్ణయం తీసుకోండి ప్రభా తను హాస్పిటల్ ఉన్నారు కాబట్టి తనకు ప్రతి ఒక్క కూడా ప్రభా యొక్క రక్త ప్రోక్షణ దయచిన సంపూర్ణమైన హీలింగ్ తనకు అనుగ్రహించిన ప్రభా తండ్రి దేవాయప్రభ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బాధ వేదన దుఃఖాన్ని తీసిపోయిన ప్రభావ అభినయ్ చేసిన ప్రతి ఒక్క పాపని పాపని తొలగించే నీ యొక్క ఆస్థంతో తాకని ముట్టని స్వస్థపరచని ప్రభావ నీక స్నాల్సి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క దాని ప్రభావ మరి మీరు మకర ప్రభావ అన్ని ప్రభావం అధికారు ప్రభావం మరి ఈ ప్రభావించిన దేవుడు ప్రభ ఏ మాత్రం కూడా మీకు హానించారు కదా తెలియజేసిన దేవుడు ప్రభా ఏచు ప్రభా మరియు మాటికృతి దొక్కడానికి ప్రభా మాకు శక్తిని ప్రభా అనుభపూర్వకమైన సేవ మేము చేస్తాము దాయ్యు ప్రభా సేవా ఏచు ప్రభా మరి యొక్క తోడించిన ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆశ్వాదం చెప్పిన ప్రభా సేవాచు ప్రభా ఈ యొక్క మమ్మల్ని నడిపించిన ప్రభావంగా ప్రభా యొక్క రక్షణ ప్రభా చివరి వరకు మేము నిలబడాలి ప్రభా సాక్షిపడాలి ప్రభా అయితే మరి మీద మాకు మీరు పంచుకోమని మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కొడుకున్న మెస్ ప్రభావ మా ప్రతి ప్రార్థన మీరు సమాధానం దయచేయండి మా ప్రతికి ప్రార్థనకి ఇస్తే నీ సన్నిధికి వెళ్ళాలా మేము ఆ ప్రార్థన కొరకు వేచి ఉండాలా ఇస్తు ప్రభా మేము కొడిగాని పడిపోరికి ముఖ్యంగా ఇసు మా దేశం విషయం ప్రాణిస్తున్న మా దేశాన్ని ముట్టండి మనం ఉన్న ఈ అనారోగ్యాన్ని తీసేవేయండి ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరున ముట్టండి స్వస్థపరిచేయండి మరి ఎంతోమంది బిడ్డలు వేసు ప్రభా ఈరోజు హాస్పిటల్స్లో ఉన్నారేస్తు ప్రభా మళ్ళ బెడ్స్ లేక ఆక్సిజన్ లేక వాళ్ళకి మీరు బెడ్స్ సౌకర్యం ఆక్సిజన్ సౌకర్యం మీరు దయచేయండి మీరు గొప్పగా వాడుకోండి ఎస్తు ప్రభా డాక్టర్ల పట్ల నర్సుల పట్ల పేషెంట్లకి వేసుప్రభ ప్రేమగా చూసుకోవాలి ఎసుప్రభ ప్రేమ ఓపిక జాలి సహనం అన్నీ వాళ్ళకు ఉండాలా ఎస్తు ప్రభా నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి ప్రతి ఒక్క పేషెంట్ వేసుప్రభ నిజమైన దేవుడు నువ్వు తెలుసుకోవాలా మరి ప్రతి ఒక్క ఆత్మ నశించడానికి వీళ్ళేది ఎస్సుప్రభ నీ సన్నిధికి రావాలా ఎస్ప్రభ మరి ముఖ్యంగా చేసుప్రభ ఎంతో మంది ఈ మేమంత శాలరీ బిడ్డకి మీరు ఈ మేమంత శాలరీ మీరు దయచేయండి ఏసు కృష్ణ శాలరీస్ అందరికీ రావాలా వాళ్ళకున్న లోన్స్ క్లియర్ కావాలా హెస్పభ వాళ్ళకున్న ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం మీరు తీసేయండి అనాథాలు వృద్ధులు ఉన్నారు రేసుప్రభ వారు రెండు పూటల భోజనం తినాలా మళ్ళీ గవర్నమెంట్ వారు ఆదుకోవాలా ఎసుప్రభ నువ్వు గొప్ప కార్యం మీరు ప్రతి ఒక్క బిడ్డ భోజనం చేయాలా ఎసుప్రభ మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిజమైన దేవుడు ఏసుప్రభుభ సత్యమైన దేవుడు ఏసుప్రభ అని మన రోడ్ల ఎంతో మంది ఉన్నారు యేసుప్రభావ పని లేక ఇంట్లో వదిలేసి మానసికంగా బాధపడుతున్నారు వాళ్ళు కూడా మీరు పేరు పైన ముట్టండి స్వస్థపరిచేయండి మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి మానసికమైన బాధని మీరు తీసివేయండి మరి అదేవిధంగా ఏబీపీఎం గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి స్మా మంచి ఆరోగ్య ఇచ్చండి ప్రతి ఒక్కరిని మీరు అక్కడ సిద్ధపరుచుకోమని యేసు క్రిస్తున్న అమ్మ ప్రాణిస్తున్నాం తరలి అమ్మే మణిమొన్నత దేవానికి ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభావ అందుబట్టి మీకు లెక్కలేని వందనాలు ఇసు ప్రభా సర్వాధికారి జీవన దీప మేము పెడుతున్న ప్రతి ఒక్క ప్రభా మీ యొక్క పాదశాన్ని మొందేసేయా దూపం చేర్చుకొని ప్రతి అంశానికి ప్రభా ఘన విజయాన్ని ప్రభా మీ నామం మహిమార్థమై దేవా ఘన విజయాన్ని ప్రభా మే మా విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభా దృఢపరచండి మా ఆత్మని ప్రభా మీలో ఈసూ ప్రభా జీవం గల దేవ జీవాధిపతి ఆకాశాన్ని భూమిని సృష్టించిన గొప్ప దేవుడు విశ్రభ హుయరాజా మోకరించి ప్రార్థన చేసి విజయం పొందే తరుణాన్ని మాకిచ్చిన ప్రభా సమయాన్ని మాకిచ్చిన ఓ దేవ మీకు వందనాలు ప్రభ ఎంతో మందికి లేని ధన్యత భాగ్యం మీరు మాకిచ్చిన ప్రభా అందుబట్టి మీ బంగారు పాదలకు వేసే ప్రభా లెక్కలేనని వందనాలు విసు ప్రభా ఓ గొప్ప దేవ సర్వశ్రీకర్త జీవం గల దేవ మాకొండ మా దాగు చోటు మీరేసిన ప్రభా మా స్వస్థత మీరేసే ప్రభా మా జీవం మా మార్గం మా సత్యం మీరే ప్రభావా అలా మీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి ప్రభా మీ నామ మహిమార్థమేసే ప్రభా మేము వాడబడలా ప్రభా ఎన్కడుగు వేయడానికి వీలేదు ప్రభా కొడికి గానీ ఎడమ కానీ చూడడానికి వీలేదు ప్రభా అలే సర్వాధికారి మా గురి మీరేసే ప్రభా ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ ప్రభా ఎన్ని కష్టాలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఉన్నప్పటికీ ప్రభా దేవ మా గురి మీరేసే ప్రభా అలా అనుకుని ప్రభావం ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభా మీరు కాచి ముందుకు నడిపించండి ప్రభా ప్రార్థనలు సన్నగిలడానికి వీల్లేదు విశ్వాస విశ్వాసంలో సన్నగిలడానికి వీలేదు ప్రాభా మీ శక్తి చేత మీ బలము చేత ముందుకు నడిపించండి ప్రభావ ప్రతి స్వస్థత వరాన్ని మీరు దయచేయండి ప్రభావ మీ నామం మహిమార్థమై ప్రభావ ప్రతి వాడుకోండి ప్రభా ఏ గర్వం మాలో ఉండడానికి వీలేదు ఆహం ఉండడానికి వీల్లేదు ప్రభావ మీనామం మహిమార్థమయ్యే ప్రభావం మేము చేస్తున్నది ప్రతి ఒక్కటి ప్రాభా కనపరచాలా ప్రభా మీ నామ మహిమార్థమేస ప్రభా మీ కృపలు మీ కనికరంలో దేవా గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి ప్రభావ ఇంకా ప్రభావ మీకొరై జీవితం సమర్పించుకొని వారిని ప్రాధాన్యత ప్రభావ వాళ్ళని ఈ దిన మీరు ప్రేరేపించండి దేవా వాళ్ళ జీవితాలను ప్రభావం మీకు సమర్పించుకోవాలని ముందుకు నడవాలా ప్రభావ ఎందుకంటే ఇంకా టైం లేదు ప్రాభ మీరు ఆకడతి త్వరలో ఉంది ప్రభా ఓ రాజ్యం ఇంకా ఏకమైన విచారాలతో కృంగిపోతున్న వారని ప్రభావ ఈ దిన మీరు లేవనైతే మీరు దర్శించి మాట్లాడని ప్రభావ మీకొరకై ప్రభా తీర్మానం చేసుకొని ముందుకు నడవాలా ప్రభా వారితో మీరు మాట్లాడండి ప్రభావ ఏసయ్యా కృప చూయించండి ప్రభా సర్వోన్నత దేవ కృపా మీకు వందనాల ప్రభావ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి విడుదల కల్పించండి ప్రభా స్వస్థత మీ దగ్గర నుంచే రావాలా ప్రభా మీకే ప్రార్థన చేసిన ప్రభావ ఏసయ్యా కృప కనికరం చేత వారిని విడుదల కల్పించండి ప్రభావ ఏసయ్య మీకు వందనాల ప్రభా స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఈసీస్తున్న మమ్మల్ని రక్షణ పొందాలా ప్రభావ మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాల ప్రభా అయ్యా దాన్ని బట్టి ఏసుప్రభ మా జీవితం ప్రభా మీరు అక్కడ వచ్చేంత వరకు మీ కొరకై ప్రభా ఈ ప్రాణం వేచి ఉన్నది సుప్రభ అలాగే ఉండి ముందుకు నడుస్తా ఉండాలా అనేకులను మీ వైపు తిప్పాలా మీరే మా ధైర్యం ప్రభా ఏస మీరు మాల్లో ఉండండి ప్రభా చాలా ఏసుప్రభ ఈ జన్మకి ఏసుక్రీస్తు పరిశుధనామమున ప్రార్థన్ చేస్తున్నాం తండ్రి చేతాం స్తోత్రం నైనా పరిశుద్ధుడ ఏసయ్య జీవంగళ ప్రభానికి స్తోత్రం నైనా సర్వశక్తి మంత్రానికి వంద నాలుగు ప్రభా నీ నామం ఎదుకుని ఇక్కడ కూడిన ప్రభ ఇద్దరు ముగ్గురున నామం ఉంటే అక్కడ ఉంటున్నారు ప్రభా మా మధ్యలో ఉన్నారు యశు ప్రభ యసు వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా అందరిని బట్టి నీకు వంద నాలుగు ప్రభా యేసుక్రీస్తు నామంలో వాక్యం సారంగా మేము జీవించి లోబడాలా ఏసు ప్రభ మా జీవితంలో నడుచుకున్న శక్తి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభ యేసు ప్రభానికి వంద నాలుగు ప్రభావ సమయంలో ఉన్న ప్రభ ఈ చివరి దినాన్ని మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడైన ప్రభా ఏసయ్య ఈసుప్రభ ఈ లోకానికి వెళ్ళిన స్వార్థ ప్రకటన చేయాల ప్రభా అనేక మందికి సంధికి నడిపించాల ప్రభాన శక్తిని భాగ్యం తెచ్చండి ప్రతి ఒక్కడకు ప్రభావాల ఆత్మీరు సంపూర్ణంగా పొందిన కాక ప్రభాషయానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నైనా పతొక్క బిడతో మీరు మాట్లాడి బయలుపరిచి పదొక బిడకు తోడైండి కుటుంబానికి ఎవరైతే మార్లు సంపూర్ణంగా మీరు మార్చుకోండి ప్రభా నువ్వు మాట్లాడి మార్చుకునే దేవుడు ప్రభా గొప్ప కార్యం జరిగించండి నైనా ఈసుప్రభ లోకస్సలు విషయాలు ప్రార్థిస్తున్నాను నైనా ఎంతమంది బయలుస్త బాధపడతారు ప్రభా పతొక బిడకు మీరు తోడైనండి నైనా యశకృష్ణ నామంలో వాళ్ళకు స్వస్థత దండి ప్రభా ఈ రోజు విడుదల దండి ప్రభా నీ నామంలో విడుదల ఉన్నదన్న ప్రభా నేను నామం ఎత్తుకుని వాళ్ళకు విడుదల దేండి ప్రభా ప్రతి ఒక్క బిడకు తోడ ఉండండి ప్రభా కుటుంబాలకు సమాధానం దేండి నెమ్మది దయచండి ప్రభా ప్రతి ఒక్క బిడకు యసుకృష్ణ నామంలో యసుకృష్ణ ఇంటికి వెళ్ళిపోవాల ప్రభా ఎవరు కూడా యశు ప్రభా హాస్పిటల్ ఉండడానికి వీల్ లేదు కలిగి వెళ్ళాలి ప్రభా వాళ్ళకు తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటే క్షమించండి ఈ క్షణం మన వాళ్ళు తెలుసుకొని సొంత రక్షకంగా స్వీకరించాలా ప్రభా గొప్ప కార్య జరిగించండి తండ్రినికే వందనాలు వలకున్న ఆటంకాలని కొట్టివేయడం గాక కుటుంబాలు పోషింపబడడం కాక కదేవా బిడ్డ యేసుప్రభ ఎంతమంది మరి చనిపోనికి ఈ రోజు కలిగి చనిపోనికి వీల్లేదు ప్రభావ యేసు కృష్ణ నామంలోని కలవల చూపిన ప్రేమ వలకు ప్రోక్షణ దండి యేసు కృష్ణ నామల వాళ్ళకు స్వసత దయచండి విడుదల దయచేసి యేసు ప్రభ ఇంటికి నడిపించండి ప్రభావ వందనాలు ప్రభావ యేసు కృష్ణ పతొక్క బిడ్డతో మీరు తోడైండి నడిపించే విజయాన్ని దయచేసి పతొక్క బిడ్డకు సిద్ధపడాలా ప్రభావ మీరు కార్యం జరిగించి వాక్యానుసరంగా జీవిత శక్తి పతొక్క బిడ్డకు దయచేయమని ఈ నామానికి మేమ తెచ్చుకోమని ఈ ఇంతవరకు గ్రూపుల పతొక్క బిడ్డకు తోడైందండి వాళ్ళ అవసరకరం తీర్చి దీవించి ఆశీర్వదించి బలమైన పాత్రకు పతొక్క బిడ్డని వాడుకొని నామానికి మేమ తెచ్చుకోమని ఏసుకృష్ణమని వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ దర్శలో మీరైతే నడిపించింది ప్రభావ మీ అందరు స్థిరత్వం మీ అందరూ మాకు ధైర్యం ప్రభా మీలో మేము దాచబడ్డం కాబట్టి మేము దేనికి భయపడం ప్రభా కానీ మీరు మాకు చూపిస్తారు ఎందుకంటే ప్రభా పక్షిరాజు ఎగురుతున్న పక్షిరాజు వారే మీరు మళ్ళీ లేవనెత్తినారు పరుపు నిలబెట్టినారు ప్రభా అవును ప్రభావ మీ సన్నిధిలో కూర్చుండబెట్టుకున్నారు మేము ఇప్పుడు చూస్తున్నాం మీ లోకంలో ఏం జరుగుతున్నాయో ఏ రీతిగా మనుషులను సిద్ధపరచ బలపరచాలనో ఆ జ్ఞానం మీరు మాకు ఇచ్చి నడిపించేందుకు వందనాలు ప్రభావ మీ షరక్తల పాల్గొన్న యోగ్యతను మాకు తెచ్చేందుకు వందనాలు ప్రభావ మీ వారమంతా పరిశుద్ధంగా జీవించే బిడలుగా తయారు వైరస్ బారిన పడిన సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామం నా స్వస్థతలు మీరే మహిముందండి అయితే వ్యాక్సిన్స్ బాడ పడిన వాళ్ళకే మీరు ఆధారదించండి ప్రభావ భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందో తెలియ మీరు అన్ని చూపించారు కాబట్టి ప్రభు మేము జాగ్రత్తగా జీవించాలని సహాయపడండి మాలో మన సూత్ర బ్రదర్స్ సిస్టర్స్ తి వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ సిద్ధపరచండి ప్రతి దశలో మీ యొక్క చిత్తాను సరైన నడిపించి మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కూడా సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషత్ ఏపీక కృపా సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడైనాడు కాక ఆమెన్దర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రెస్డనా ఫ్రెజ్లాడన్నా <coughs> <fix>